పరిశుద్ధులకు దేవా మీకు వందాలి అయినా అబ్రాహాఇస్ యా కోబుల గొప్ప దేవ మీకేస్తుంది ప్రవ్వా ఆ యొక్క వాగ్దానని ప్రవ్వా అబ్రాహంకు చేసిన దాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చినారు మీ మరణ భూస్థాపన పునరోధం ద్వారా దాన్ని మీకు వందాలు ప్రవ్వ మీ మరణ భూస్థాపన పునరోధనం ద్వారా మమ్మల్ని అబ్రహం సంతానంగా మార్చుకున్నారు అబ్రాహానకు చేసిన ప్రతి వాగ్దానని ప్రవ్వా మీ సంతానానికి మీరు అనుగ్రహించినారు కాబట్టి గంధంలో ఉన్న వాగ్దనాలన్నీ మాయే ప్రవ్వ మమ్మల్ని ఆ రీతిగా తయారు చేసుకున్నందుకు మీకు ఎంతో వందాలు రేపటి గురించి మేము చింతించాం రేపటి గురించి మేము భయపడాం ప్రవ్వా జహోవ జైరా అని ప్రార్థిస్తున్నాం సమస్తము మీరే మాకు అనుగ్రహించేవారు ప్రవ్వా కష్టకాలంలో ప్రవ్వ మమ్మల్ని ఆదుకున్నవారు శ్రమల కాలంలో మమ్మల్ని దరి వారు దుష్టు నుంచి మమ్మల్ని కాపాడుతూ కాచి కాపాడినందుకు మీకు వందాలి ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క మా నడిపింపు మాకందరికి దయచేయండి వాక్యంలో సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్షి బిడుగు మనం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మీకా గ్రంథంలోని వాక్యాలను కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఓ రాజాన్ని మీరు మాట్లాడుతున్నారు మీ ప్రవచనాల గురించి ప్రవ్వాటిని సరిగా అర్థం చేసుకుని వాటిని మా జీవితంలోకి ఓ ప్రవ్వాటిని అవలంబించుకొని వాటిని అమలు పరుచుకొని అనుభవపూర్వకంగా వాటిని మేము అనేకులకు ప్రకటించాలని ఆయన అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వా మీద కేంద్రీకరించుకుని ఉండలాగా సహాయపడండి మీరే మహిం మీ రాక వరుస పరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తది ఆమె ఈరోజు ముప్పైవ తారీఖు డిసెంబర్ రెండు సంవత్సరం బబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ సివిలియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా అంటాం కాబట్టి మనం బబులోన్ లో ఉంటున్నాం బబులోను కాలంలో ఉంటున్నాం అన్న విషయము మన క్యాలెండర్ జ్ఞాపకం చేస్తుంది ఎవరు జ్ఞాపకం చేయడం లేదు మన క్యాలెండర్ జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే బబులోన్ నుంచి కాలం నుంచి వస్తుంది ఆ క్యాలెండర్ అది రోమిలకి తట్టస్థించింది రోమిల నుంచి ప్రపంచానికి అంతా రుబ్బపడింది క్యాలెండర్ కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోనే అనేకులు అనేక ప్రవచనాత్మకంగా చూసినప్పుడు బబులోను రోమా దేశంలో ఉందని లేక అమెరికా దేశమే బబులోనని అనేక సార్లు మనుషులు అంటావు కానీ ప్రభు వారం చూపించిండు బబులోను మధ్యలో మీ లో ఉంది మీ లో ఉంది మీ మధ్యలో ఉంది లోపల ఉంది బబులోను దాంట్లో నుంచి బయటికి రండి అన్న విషయాన్ని హెచ్చరించి ఆశ్చర్యకరంగా పోయినవారం నేను చూసుకోలేదు టైం నాకు ఎవరు చెప్పలేదు కూడా టైం రెండు గంటల దాటింది అది కరెక్ట్ రెండు గంటల రికార్డింగ్ అది నేను తెల్లవారి దాన్ని ఎడిటింగ్ చేసి ఇంటర్నెట్లకు అప్లోడ్ చేద్దామంటే చాలా కష్టతనంగా ఉంది కాలం కదా ఆసక్తి ఉంది కానీ టైం దొరకలేదు కానీ నువ్వు చేసుకోవాలి అంతే టైం ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైం మనం చేసుకోవాలంటే నీకు దేవుడి మీద నిజంగా నీకు ఆసక్తి ఉందంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం దగ్గరికి పరిగెత్తావు ఎంత దూరం ఉన్నా ముప్పై కిలోమీటర్లు కాదు నేను నలభై కిలోమీటర్లు పరిగెత్తా ఉంటున్నాను కదా కొన్నిసార్లు నాకు ఒకసారి సిస్టర్ వాక్యం చెప్పమన్నా వాళ్ళ స్థలానికి పోలంటే నాకు ఆ స్థలా తెలియదు నేను స్టార్ట్ అయితే యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుంటూ పోయినా అక్కడ పోయినాక ఇంత దూరం వచ్చేసాను వాక్యం చెప్పడానికి కానీ ఆ రీతి ఉంటది దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది అనేకలా ప్రకటించాలన్న ఆసక్తి నీకుంటే నీకు టైము డిస్టెన్స్ ఇవన్నీ సమస్యలు కానీ నువ్వు పోతూనే ఉంటావు పోతూనే ఉంటావు ఎందుకంటే మనము అరణ్యంలో ఒక కేక యోహాను భక్తుడు ఏ రీతిగా అయితే ఇచ్చి యోహాను భక్తుడు ఏ రీతిగా నేను అరణ్యంలో ఒక కేకనే నాకేం స్పెషాలిటీ అంటే లేదు నాకు పేరంట లేదు ఊరంట లేదు నాకు ఒక డెసిగ్నేషన్ లేదు నాకు ఒక మినిస్ట్రీ పేరంట లేదు నాకు ఒక ఊరు లేదు నాకు ఒక చర్చి నేను లేదు నాకు ఏం లేదు నేను ఒక కేక అంతే ఈ లోకంలో నా పని నేను చేసుకొని పోవాలా ఏం చేయాలా కేక వేస్తూ పోవాలా ఏమని కేక వేస్తూ పోవాలా పర్లవరాజము సమీపించింది అని కేక వేస్తూ పోవాలా అంతే ఆయన హెచ్చింపబడాలా నేను తగ్గింపబడాలా ఆయన చెప్పుల వారం విపుటకు కూడా నేను యోగిని కాదన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితం విధానం ఆ రైతే కూడా ఆడంబరంగా జీవించడం ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంజాయ్మెంట్ ఈ నెల అంతా దానికి సంబంధించిందే పోయిన వారం ధ్యానించిన వాక్యము దానికి సంబంధించిందే సరే నేను చూడలే ఇంకా ఎంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతమంది విన్నారో కానీ ఖచ్చితంగా నాకైతే అది ఆశ్చర్యకరంగా అది విన్న వాక్యం కొన్ని కొన్నిసార్లు విన్నాక వాక్యం ఇది నేను చెప్పిన వాక్యమేనా అనిపిస్తూ ఉంటది ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడన్న విషయం మనం ధ్యానిస్తాం కదా మనం గ్రహిస్తా ఉంటాం మీ గ్రంథంలోని ఐదవ అధ్యాన్ని మనము కనీసము రెండు మూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం అది ముగించింది ఓ రీతిగా అది ఓ రీతిగా ముగించింది బహుశా నేను అనుకుంటా రెండు వారాల క్రితమే ముగించింది కానీ ఐదవ అధ్యాయము మొదటి రెండు వర్షాలలో ఆశ్చర్యకరమైన ప్రవచనాలున్నాయి ఏంటవి అంటే ఆయన మరణానికి సంబంధించిన ప్రవచనము మరియు ఆయన పుట్టువకు సంబంధించిన ప్రవచనం అదే మనల్ని అక్కడే మనం ఆగిపోయినాం ఎందుకు ఆ రీతిగా ప్రవచింపబడింది ఏ పాస్టరు దాన్ని గ్రహించలేని స్థితిలో ఏ పుస్తకాలు ఏ కామెంటరీస్ లో ఎన్ని ఎన్ని కామెంటరీస్ నేను కనీసం ఒక పది పదిహేను కామెంట్రీస్ చదువుతా ఓపిక ఉంటే అదర్వైజ్ నేను రెండు మూడు కామెంటరీ జాన్ గిల్ కామెంటరీస్ అవుతాను దాని తర్వాత డేవిడ్ గుంట్రీస్ చదువుతాను దాని తర్వాత ఈ మధ్య కొత్తగా బిషప్ కాటన్ అని ఆయన కామెంటరీ చదువుతున్నా వీళ్ళంతా దగ్గర దగ్గర సరే జాన్ గిల్ వీళ్ళంతా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల క్రితం రాసేరు ఈ బిషప్ కాటన్ ఒక అరవై సంవత్సరాల క్రితం రాసి కామెంట్రీస్ వాళ్ళ కాలంలో ప్రవచనాల కామెంట్రీస్ వాళ్ళు అవి నేను చూస్తున్నాను సరే వాళ్ళు ఏ రీతిగా అర్థం చేస్తున్నారు వాక్యాన్ని కానీ ఎవరు కూడా ఏ కామెంట్రీస్ లో కూడా వీటిని చూపించలేదు ఎందుకు చూపించలేదంటే వాళ్ళ కాలానికి సంబంధించింది కాదు ఈ వాక్యాన్ని దానిలతో కూడా దేవుడు అదే విషయం మాట్లాడం దాని అంటుండ్రు నాకు ఈ ప్రవచన నాకు ఈ దర్శనం అర్థం కావట్లేదు ప్రభావా అంటే ఇది నెమకద్ నేజర్ ఇది నిబరికి సంబంధించిన దర్శనము ఈ ప్రతిమ దేనికి సంబంధించింది భవిష్యత్తులో ఎరితగుండబోతున్న రాజ్యాలు ఏ రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాయి వాటికి సంబంధించినవి అన్ని విషయాలు జ్ఞాపకం చేసిండు మరోసారి ప్రవ్వా నాకు చాలా హృదయంలో వేదనగా ఉంది ఈ దర్శనం నాకు ఏంది చూపించడం కానీ నాకు ఏం అర్థం కట్టడం నీకు అర్థం కానవసలేదు దానిలో ఎందుకంటే ఇది నీకు సంబంధించింది కాదు నీ కాలంలో నెరవేర్తి కాదు దాన్ని ముద్రించి పెట్టేసాయి అది భవిష్యత్తులో జరగ జరగబోయేది కొంతమందికి అది బయలుపరచబడాలా నీకు బయలుపరచబద్దు అని అర్థం చేసుకోలేదు నువ్వు ఎందుకంటే మీ నువ్వు దాన్ని ఎత్తే గ్రహించలేవు మోడర్న్ డేస్ నెరవేరే ప్రవర్శన నీ కాలంలో నువ్వు గ్రహించలేవు కాబట్టి నీకు అవసరం లేదు దాన్ని ముద్రించి విడిచిపెట్టేవి కాబట్టి ఒక తరానికి అవి బయలుపరచబడలేదు కానీ మన కాలం ఇవన్నీ బయలుపరచబడ్డాయి కాబట్టి ఇవి ఆశ్చర్యకరంగానే మన కలెక్ట్ ఎప్పటినగా నేను వాక్యం మనకు ఆశ్చర్యకరంగానే ఉంటది అడిగితే నువ్వు కాబట్టి మొదటి వచ్రంలో ఆయన మరణాన్ని ప్రవచించి రెండో వసరం పుట్టుకని ప్రవచిస్తే ఆశ్చర్యం ఉండదా టైమ్ లైన్ లేక లీనియర్ ఫ్యాషన్ లె టైం పోతుంటది లీనియర్ అంటే ఒక దాని తర్వాత ఇంకోటి ఇంకో దాని తర్వాత ఇంకోటి స్టెప్ బై స్టెప్ పోనీ లీనియర్ అంటారు టైమ్ టైమ్ లీనియర్ ఉంటది ఈ లోకంలో ఫిజిక్స్ లో ఫిజిక్స్ మనం స్కూల్లో చదివినప్పుడు మనకు తెలుస్తుంది టైం అనేది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ ఎయిట్ అనుకోండి ఇంకొక ఇంకొక గంట సైన్ వస్తుంది సెవెన్ రాదు కదా వాపస్ టైమ్ ముందు పోతా ఉంటది సరే ఎయిట్ నైన్ టెన్ మళ్ళా జీరో అవర్ దాని తర్వాత వన్ టూ త్రీ అట్లా వస్తా అట్లా పోతూ ఉంటది టైం కానీ ఈ ప్రవచనాలు ముందుకు వెనకకి ముందుకు వెనకకి పోతా ఉంటాయి అవి నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి అది దేవుడు ప్రసంగి గ్రంథం ద్వారా మనకు చూపించిండు ముందు ఉన్నవి ఇంతకు ముందు ఉన్నవే వాటిని తిరిగి రప్పించిడు ప్రభు అని జ్ఞాపకం చేసిండు అక్కడ నాకు అర్థమైంది ప్రవాసాలు ఎందుకు మన కాలం సంబంధించాయి ఎందుకంటే గతంలో జరిగిన ప్రవాసాలు నటి తిరిగి తిరిగి ఎందుకు రప్పిస్తుండే ఇవి గంభీరంగా ప్రపంచం అంతటా నెరవేరే టైం ఆ రోజులలో ప్రవచనాలు ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న దేశంలో ఒక చిన్న రీజన్ లో నెరవేరినాయి కానీ వాటిని తిరిగి రప్పిస్తాడు ప్రసంగిందరి ప్రసంగి గొంతు అంటే చాలా ఇష్టం అక్కడ చూపించింది అసలైన సత్యం ఏంటంటే ఈ ప్రవాసాలన్నీ తిరిగి రప్పిస్తాను ప్రభు రప్పించినప్పుడు లార్జ్ స్కేల్ ప్రపంచమంతట నెరవేరు ఎందుకంటే ఇస్రాయల్ అనేది ప్రపంచమంతట విస్తరించింది అదే దేవుడు మనం చూపించింది ఇక్కడ దేవుని ఇస్రాయేల్ అంటే క్రైస్తవులు అని మనం చూపించిండు ఆయన అదే రీతిగా అంతరంగముందు మార్చుకున్నాడు అంటే క్రైస్తవులని అంతరంగం ముందు యూదు అంటే నిజమైన యూదులో మనమే వాళ్ళ శరీరమైన యూదులు అంతరంగంగా మనల్ని యూదులుగా మార్చుకున్నాడు ప్రభు వాటి ఇస్రాయల్ సంబంధాలు అందరూ ఇస్రాయల్ సంబంధాలు ఇస్రాయల్ అన్నాడు అంటే నిజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళు ఇస్రాయలు కారు దేవుని ఇస్రాయల్ గా మార్చబడ్డ వాళ్ళే అసలైన ఇస్రాయల్ అంతే రెండు ఇస్రాయల్ లేదు రెండు యూదులు అనేది లేదు యూదులన్న ఇస్రాయలు అన్నా ఎప్పటికైనా అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేసిన కేవలం ప్రభునందు కాబట్టి మనకే ఇస్రాయల్ అనే దేవుడు పరసుగా జనంగము దేవుని యొక్క ప్రజ దేవుని యొక్క సొత్తు అని పేర్లు పెట్టిండు అటువంటి పేర్లు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మరొకరుకు రాయబడ్డాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా మొదటి వచనంలో ఆయన మరణము ఏ రీతిగా ఆయనని హింసించి పుడతరు అన్న విషయాన్ని చూపిస్తే ఐదవ రెండవ వచనంలో ఆయన బెత్లహేము ఎఫ్రతా అనే ప్రాంతం లేక ఎఫ్రతా అనే ప్రాంతానికి సంబంధించిన బెత్లహేములో ఆయన పుడతడు అని ప్రవచించింది సరే అదే మీకు చెప్పిన అట్ల చూపించిన పిరవారం గురించి చూపించినా ఆయన ఎందుకు ప్రవచనంలో బెత్లహేమ్ గురించి ముఖ్యంగా మాట్లాడి దాని ఎఫ్రతా గురించి ఎందుకు మాట్లాడు బెత్లహేమ్ అంటే మనం మినిసలు చేసినాం నా దేవుని ఇంటి దేవుని మందిరంలోని ఆహారం అర్థం ఆ పేరుకి అర్థం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ అనే మనకు తెలిసింది అందుకే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ కూడా మనం తరచుగా ధ్యానిస్తా ఎందుకంటే ఆయన ఎంతో శ్రమ తన జీవిత త్యాగం చేసుకుని ప్రతి పదానికి రూట్ వర్డ్స్ కనుక్కున్నాడు ఈ బైబిల్లో ఉన్న ప్రతి పదము ప్రతి పదము ఎక్కడి నుంచి పుట్టింది దాని వెనక చరిత్ర ఏముంది వాటన్నిటిని తోడుకుంటా కొంతమందిని ఆయన తన సొంత డబ్బులు పెట్టి వాళ్ళకి జీతం ఇచ్చి వాళ్ళతో ఇవన్నీ తర్జుమా చేపించింది జేమ్స్ట్రాంగ్ అనేట కాబట్టి ఆయన అంత ఎంతో త్యాగం చేసుకుని వీటన్నిటిని మన ఆ నంబర్స్ రాసిపెడితే ఈరోజు ఒకటి ధ్యానించాడు జేమ్స్ట్రాంగ్స్ ఎవ్వరు ధ్యానించారు పాస్టర్స్ కూడా ధ్యానించారు అసలు పాస్టర్స్ కి కంపల్సరీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఇట్లాంటి కాన్ఫిడెన్స్ లో డిక్షనరీలు అవసరం ఎందుకంటే వాళ్ళు అనేకులకు సువర్త ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ బెత్లహేము ఎఫ్రతా అంటే క్రిస్మస్ పన్న రోజు ప్రతి సంవత్సరము ఆ ఇరవై ఐదో తారీఖు పొద్దున ఈ యొక్క అధ్యాయం జానిస్తారు ఐదవ అధ్యాయము రెండవ వర్షం జానిస్తారు కానీ బెత్లహేమ్ అంటే ఏంది తెలియదు ఎఫ్రతా అంటే ఏం తెలియదు బెత్లహేము ఎఫ్రతా అని ఎందుకు అంటే ఎఫ్రత్ అనే ప్రాంతానికి సంబంధించింది బెత్లహేము లేకపోతే ఎఫ్రతా కాకుండా ఇంకొక బెత్లహేము కూడా ఉంది ఇస్రాల్ దేశంలో పోయినవరం మీకు చూపిస్తున్నా కదా జబులూలు ప్రాంతమా కదా జబులును జబులును ప్రాంతంలో కూడా బెత్లహేమ్ అనే ఒక స్థలం ఉంది కాబట్టి ప్రవచనము పర్ఫెక్ట్ గా నెరవేరాలంటే ఏ బెత్లహేమ నెరవేర మీక ఉదాహరణకి బెత్లహేమ్ లో పుట్టబోతాడంటే ఈ రోజు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనుషులు ఎందుకంటే ఆ జబులును బెత్లహేమ్ లో పుట్టాడేమో కానీ బెత్లహేము ఎఫ్రతా యఫ్రతాకి సంబంధించిన ప్రాంతంలోనే బెత్లహేమ్ అనే చిన్న గ్రామంలోనే ఆయన అని మీక ప్రవచించండు కాబట్టి అక్కడే పుట్టిండు ఆయన కాబట్టి కూడా జబులంలో కూడా ఉంది కదా బెత్లహేము అక్కడ ఎందుకు పుట్టలేదంటే మీ కా చెప్పిండు ఎఫ్రతా సంబంధించిన బెత్లహేమైన బుట్టాలని అది ప్రవచనం కాబట్టి అటువంటి ప్రవచనాలు అటువంటి విషయాలు ఎవరు ధరించాడు ఎఫ్రతా అంటే ఫలభరితము అని జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తెలుస్తుంది మనకు అటు పెనవరం చూసిన మనం ఆ నంబర్స్ అన్ని ఈరోజు దీర్ఘంగా వాటిని చూపించాను నేను మీకు కానీ ఫలభరితం ఎఫ్రతా అంటే ఫలభరితం నా బెత్లహేమంటే నా తండ్రి ఇంట ఆహారం అంటే జీవాహారం నా తండ్రి ఇల్లు అంటే మందిరం దేవుని మందిరంలోని ఆహారమైన మన ప్రభు జీవాహారం కాబట్టి బెత్లహేం అన్న ప్రభు అన్న ఒకటే అర్థం కాబట్టి బెత్లహేంలో పుట్టిండు అంటే నా తండ్రి ఇంట ఆహారంగా పుట్టిండు ఆయన మరి విశేషంగా యఫ్రతా ప్రాంతానికి ఎందుకు సంబంధించిందంటే ఆయన తండ్రి ఇంట ఆహారం కాబట్టి ఆయన ఆహారం నువ్వు నీ జీవితం ఫలవరితం నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేని యోహాను సువార్త పదిహేను అధ్యాయంలో ఆయనలో నువ్వు మీరు బహుగా ఫలించట దేవుని చిత్తం తండ్రి చిత్తం అంటాడు మీరు బహుగా ఫలించాలా సరే ఫలించాలంటే బిల్డింగ్స్ కట్టుకోవాలా బ్రదర్ ఆస్తింత సంపాదించుకోవాలన్నా ఏ రీతిగా మనం ఫలించాలా మీరు ఆత్మీయత జీవితంలో ఆత్మలో మీరు ఆత్మ ఫలించాలా సరే ముఖ్యంగా నేను కొంతసేపు ఆపుతున్నాను ఇక్కడ ఇది కనీసం ఒక ఆరు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం ఈ ప్రాంగణం వాళ్ళు మనకి ఫ్రీ ఇచ్చి మనం వాడుకుంటున్నాం సరే అదంతా మంచిగా ఉంది ఏది అంటే ఇది ఒక చర్చలాగా పెట్టుకుని నడిపడానికి కొరకు కానే కాదు కేవలము దేవుని సేవలో ఉన్న వాళ్ళు అనేక ప్రాంతాలలో పోయి సువార్త ప్రకటిస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇక్కడికి వచ్చి ఒకరినొకరు హెచ్చరించుకోవడము ఒకరినొకరు తరబీదు చేసుకుని బలపరచుకోవడము దేవుడు మీకు భారంగా ఏదైనా పెడితే మీ హృదయంలో దాన్ని పంచుకోవడం ఎందుకంటే అని నాతోనే మాట్లాడతాడు నా తలంపు కానే కాదు నేను అట్లాంటి ఆలోచన నాకే బయల్పరుస్తాడు దేవుడు నేనే చెప్పాలా అన్న ఆలోచన లేనేలేదు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు వాక్యం చేపెట్టే కొన్ని సమాచారం మీరు వాక్యాలు చెప్తున్నారు కాబట్టి ఈ స్థలము నేను ఒక్కరిని వచ్చి చేసేది కానే కాదు నేను లేకున్నా మీలో ఎవరో ఒకరి వాక్యం చెప్పిపోతూనే ఉండాలి అది విధానం ఎందుకంటే నేను మీకు సేవ మీకు పాసర్ని కాను మీరు నాకేం పాసర్ని కాను మనం అందరము దృష్టిలో ఆయన దృష్టిలో అందరం సమానము మనమందరం అక్కడ అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేసేవాళ్ళం వాటి మీకు ఏమన్నా భారం ఉంటే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంతే నేను ఒక్కరిని చెప్పేది కానే కాదు సరే నాకేదో దేవుడు కొన్ని ప్రవచనాలు నాకు భారం చూపించిండు అవి నేను పంచుకుంటాను నాకు ఆసక్తి ఉంది అది పంచుకోవాలని కొన్ని సమస్యల నుంచి పంచుకుంటున్నాను అవి వృధా కావద్దు కావచ్చు వాటిని రికార్డింగ్ చేసినా నా పేరు పెట్టుకుని నా ఊరు పెట్టుకున్న ఫోటో పెట్టాను ఇంటర్నెట్ లో మొత్తం మెసేజ్ పేరు ఉంటుంది అంతే సరే దాన్ని గుర్తించాలంటే కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అని కొడితే గూగుల్లో ఫస్ట్ లింక్ మనదే వస్తుంది అట్లాంటి అటువంటి అటువంటి సున్నాసంగా వెతుక్కోడానికి కొరకు అవన్నీ పెడుతున్నాం అంతేగాని స్పెషల్ గా నా పేరే ఉండాలా అనేది ఏం లేదు మీ కూడా ఉంటాయి మీ మెసేజ్ కూడా ఉంటాయి రవి బ్రదర్ మెసేజ్ క్యాథరిన్ సిస్టర్ గ్లోరీ సిస్టర్ వాళ్ళ మెసేజ్ రాధికా సిస్టర్ వాళ్ళ మెసేజ్లు కూడా ఉన్నాయి ఇంటర్నెట్ లో కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు ఎటువంటి భారం దేవుడు గ్రహించినా మీరు ఇక్కడ పంచుకోవాలా ఎందుకంటే ప్రకటించకపోతే శ్రమ అని పౌలు మనకి ఎన్ని సార్లు మనం ఎన్నిసార్లు ధ్యానించాం ఇక్కడ నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ కాబట్టి తరబీదు పొందే అవకాశం ప్రాంతం ఈ స్థలం ఇది ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు తరబీదు పొందుకోవాలా ఒకరినొకరు పరీక్షించుకోవాలా కూడా ఒకరికీ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు నేను అనేసారి మిమ్మల్ని అడుగుతుంటాను ఇది కరెక్టా చెప్పండి అంటే మీరు కరెక్షన్ చేస్తూ ఉంటున్నారు ఇది ఇది ఉందా ఇది అట్లనే ఉందా అనేసి మిమ్మల్ని అడుతూ ఉంటాను కొన్నిసార్లు ఇంగ్లీష్ అడుగుతాను బాగా ఎందుకంటే తెలుగులో సరికి అర్థం కాకుండా నీ ఇంగ్లీష్ బైబుల్ ఉంది కదా నువ్వు చెప్పని అడుతూ ఉంటాను ఎందుకంటే కరెక్షన్ చేసుకోవడం ఒక రకరం అరితిగా కరెక్షన్ చేసుకొని మనము క్రమం అందరము ఏకీభవించినప్పుడే అప్పుడే అపోసులో బోదంటాం అపోస్ట్ల మనం సేవ చేయాలంటే ఐక్యత రావాలా మన ఏకడ ఐక్యత రావాలా వాక్య గానంలో దేవుని జ్ఞానంలో ఐక్యతకు రావాలా మనం ఆ ఐక్యతకు రావాలంటే ఖచ్చితంగా ఒకరొకరు చర్చించుకోవాలా ఒకరొకరు పరిశీలించుకోవాలా ఒకరొకరు హెచ్చరించుకోవాలా బుద్ధి చెప్పుకోవాలా ఒకరికొకరు ఆ రీతిగా ఉంటేనే మనం కరెక్ట్గా వస్తాం కాబట్టి మీకు అందరికి ఓపెన్ ఇన్స్ట్రక్షన్ ఓపెన్ ఇన్విటేషన్ మీరు ఏమని అనుకోండి ఇక్కడికి వచ్చేవాళ్ళు కేవలం వినేవాళ్ళు కాదు ఇక్కడికి వచ్చి నిలబడి మీరు వాక్యం ప్రకటించాలా మీకు బయలుపరిచింది ప్రకటించుకోవాలా తరబి ముందుకోవాలా అది నిజంగా ఇంకా భారంగా ఉంటే అనేక ప్రాంతాల్లో పోయి ప్రకటించుకోవాలా ట్రయల్స్ లాగా ఈ ప్రాంతాన్ని మీరు వాడుకోవచ్చు అందుకొరకు ఈ అంతేగాని మనం ఏదో స్పెషల్ గా చాలా మంది ఉంటారు మీరు ఎందుకు దీన్ని చర్చ మార్చుకోరు ట్యూస్డే నుంచి సండే కెందుకు మార్చుకోరు అంటారు సండే మీ చర్చకుండి మీరు ఇంకెక్కడ పోతుంటారు కదా ఇంకెక్కడ బాండి ఇది కేవలము ఒక బైబిల్ స్టడీ అంటే ఒకరినొకరము హెచ్చరించుకోవడం కొరకు మీకు బయలుపరచబాటిని వాటిని ఇక్కడ పంచుకోవడం కొరకు ఎందుకంటే ఇటువంటి వాక్యాలు మనం సంఘాలలో పంచుకోము వాడికి అర్థం కావు ఇచ్చి పడుతుంది వాళ్ళకి మరి విశేషంగా ప్రవాసాలు ఏ సంఘాలలో ధ్యానించారు క్రైస్తవ సంఘంలోని బలహీనత అది ప్రవాసాలు ధ్యానించారు ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి హాఫ్ అవర్ వింటే నిద్ర ఎందుకు వస్తుందో మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ దశకి ఎదగలే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వయసు మళ్ళిన పాలు దాగే పసిపిల్లలాగానే ఉన్నారు కానీ దేవుడు తన కృప చెప్పున నిన్ను ఆత్మీయ జీవితంలో తండ్రిలాగా మార్చుకున్నాడు వాళ్ళు ఇంకా పసిపిల్లలాగా ఉంటే మీరు మీరు పసివాళ్ళైనా గాని మీరు చిన్న వాళ్ళైనా మిమ్మల్ని తండ్రిలాగా మార్చుకున్నాడు ఆత్మీయ జీవితంలో ఎందుకు కేవలం మీరు ఆసక్తి చెప్పించారు అంతే ఆయన వాక్యం పట్ల ఎదగాల వాక్యాన్ని నేర్చుకోవాలన్న తపన మీలో ఉంది కాబట్టి దేవుడు ఎవరికన్నా ఒకరికి బయలుపరచరు ఆయన వాక్యాన్ని వాడు వింటలేని లోపలన్న వాడు బయట నువ్వు ఉన్నావు కాబట్టి నీ నీ నీకు చూపిస్తుంది వాటిని నువ్వు వాటిని అర్థం చేసుకుంటున్నావు కానీ అర్థం చేసుకుని సంతోషపడి ఇంటిలో కూర్చునేది కాదు ఖచ్చితంగా వీటిని నువ్వు ప్రకటించాలి ఎందుకంటే అందుకొరికే బయలుపరుస్తుంది గావిందర్ రాజ్ అంటాడు కీర్తన గ్రంథంలోని పుస్తకంలో నలభైవ అధ్యాయంలో నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు గ్రంథపు చుట్టలో నా పేరు నువ్వు అయినా కానీ నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు నీ సమాజంలో నీ నీతిని ప్రకటించడం అంటున్నాడు అటువంటి సాక్ష్యం ఇచ్చిండ మన జీవితం కూడా అంతే కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ ఆ రీతిగా వాడుకోవాలా పైగా మన ఏదో గ్రేట్ క్రౌడ్ ఇక్కడ రావాలని ఎప్పుడూ ఆశపడలేదు అవసరం కూడా ఎందుకంటే ఇది ఇది చర్చ్ కాదు ఇది ఒక పెద్ద కాంగ్రిగేషన్ అసలే కాదు ఇది ఒక వర్షిప్ అవర్ కానే కాదు ఆరాధన క్రమం కానే ఇక్కడ ఇది ఓన్లీ బైబుల్ స్టడీ స్టడీ అంటే నిజంగా స్టడీ లాగానే ఉంటది నేర్చుకో వస్తున్నాం ఆసక్తితో వస్తున్నాం వాటిని చూస్తున్నాం ఇవి కరెక్ట్ లేవా ఇవి నా విశ్వాసాన్ని బలపర్స్తాయా లేవా అని పరిశీలించుకుంటున్నాం చూసుకోవాలా దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలా నీకు కన్వ్యూషన్ ఉంటే నువ్వు దాన్ని అనేకలా ప్రకటించడం నేర్చుకుంటావు అందుకోరికే ఇది కాబట్టి నేను ఒక్కనే ఉంటాను నా మీరు వస్తున్నారని అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు మీరు మీకు ఎవరికి భారం ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రకటించడం నేర్చుకోవాలా అవన్నీ వృధా కావద్దు మీరు చెప్పే ప్రతి వాక్యాలు వృధా కావద్దు అన్ని రికార్డింగ్స్ ఉంటాయి అన్ని రికార్డింగ్ చేస్తాం అన్నిటి ఇంటర్నెట్ లో పెడతాము ఏప్రిల్ వరకు ఫుల్ వెబ్సైట్ కూడా రెడీ అయిపోతుంది మనకి మొబైల్ రెడీ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా తయారు ఆండ్రాయిడ్ ఐఫోన్ అప్లికేషన్ సరే ఐఫోన్స్ అంటే చాలా తక్కువ మంది వాడతారు మన సంఘాలలో మన దగ్గర బట్ ఆండ్రాయిడ్ అందరి దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పేపర్లో చూసినా ఆండ్రాయిడ్ ఫోన్ నైన్టీన్ హండ్రెడ్కే వస్తుంది ఇప్పుడు మనం ఎన్నో రోజులు దాని గురించి ధ్యానించినాం ఏంటంటే త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ మూడు వేలకే వస్తుందంటే ఖచ్చితంగా మూడు వేల ఒక సంవత్సరానికి రెండు వేలకు వస్తుందంటే ఈ రోజు రెండు వేలకు ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి అవి దేవుణ్ణే మనకు చూపిస్తుంటాయి సరే ఆండ్రాయిడ్ ఫోన్ అంటే దేవునికి ఇష్టమా అంటే దేవునికి అట్లాంటిది ఇష్టంగా దేవునికి ఇష్టమైనది ఒకటే ప్రతిదీ ప్లాట్ఫామ్ మీద ఆయన సువార్త ప్రకటించబడాలంతే ఒకనొకప్పుడు ఓడలలో ప్రకటించారు ఇంకొకనప్పుడు ఎదుల బడ్ల ప్రకటించారు ఇంకొకప్పుడు మోటార్ సైకిల్స్ మీద ప్రకటించారు సైకిల్స్ మీద ప్రకటించారు ఇంకొకప్పుడు ఏరోప్లేన్ లో ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో అంతే తేడా ఒకనొక దశలో ఒకనొక కాలంలో ఆ రీతిగా సువార్త ప్రకటించబడుతుంది వాటిని కేవలం వెహికల్స్ లాగానే వాడుకుంటున్నారు మనుషులు మనం కూడా వాటిని వెహికల్స్ లాగా వాడుకుంటాం టీవీ చూడొద్దు అది సైతాను మూడవ కన్ను అని ఒక ప్రాసర్ చెప్తుంటే మళ్ళీ నువ్వే నువ్వు చెప్పిన ప్రాసర్వి నువ్వే పోయి దాని మీద వాక్యం చెప్తున్నావు నేను నాకు కలరా చేసిన అది సైతాన్ కన్ను ఎందుకైతే అది కన్ను అయితే నువ్వెందుకు మళ్ళీ దాని మీద పోయి సువార్థ ప్రకటిస్తున్నావు ఇలాంటి బలహీనమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనుషుల బలహీనతలు ఇవన్నీ కాబట్టి మనం అట్లా ఆలోచించద్దు దేవుడిని అది అవకాశం ఇచ్చేది ఒక ప్లాట్ఫామ్ దాన్ని వాడుకోవాలా సువార్త ప్రకటించాలా నీ స్వార్థం కొరకు కాదు ఆయన రాజ్య విస్తరణ కొరకే నువ్వు వాటిని వాడుకోవాలా కాబట్టి సరే అటువంటి స్థితికి మనం మారుతున్నాం ఒక కంపెనీ అన్ని విధాలుగా ఆయన సువార్త ఆయన వాక్యము విస్తరింపబడాలా అదే మన తపన అంతకంటే లేదు ఆయన హెచ్చింపబడాలా మనం తగ్గింపబడాలన్న విషయమే సరే ఇదే వాక్యాన్ని మనం పోయినవారం చూస్తున్నాం ముఖ్యంగా పోయినవారం వాక్యం ఏంటంటే టైటిల్ ఏమని పెట్టానంటే ఇంటర్నెట్ లో ద గ్రావెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అది టైటిల్ ద గ్రావెన్ ఇమేజెస్ అంటే ఇమేజెస్ అంటే మీకు తెలుసు కదా విగ్రహాలు పోత పోసిన విగ్రహాలు అసలు వాక్యం పేరు పోత పోసిన క్రిస్మస్ విగ్రహాలు అనేది టైటిల్ అట్లా ఎవరు పెట్టాడు కాబట్టి యూనిక్ మీరు గూగుల్లో అట్లా కొడితే ద గ్రావెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని మన లింకే ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరు అక్కడ క్లిక్ కొడితే రెండు గంటల మెసేజ్ మీరు వినొచ్చు ఎన్ని ప్రవాసాలు క్రిస్మస్ పండగ గురించి భవిష్యత్తులో మనుషులు ఏరీతిగా పండగ చేస్తారు అది నాకు అసహ్యం కూడా చెప్పిండు దేవుడు అంత తేటగా చెప్తాడా అంత తేటగానే చెప్పిండు ఖచ్చితంగా డౌట్ లేనంతగా మనం అదే పరివర్తనం చేసినాం ఇర్మీయ గ్రంథం పదం అధ్యాయం అంతా దానికి సంబంధించింది అది గా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటారని కూడా ప్రవాసాన్ని నేను చూపించాను అది ఖచ్చితంగా ఎందుకు చూపించిందంటే భవిష్యత్తులో మనుషులు ప్రభుకి బదులు అనేక విగ్రహాలని తెచ్చిపెట్టుకుంటారు వాళ్ళ హృదయంలో ఆయన కంటే ఎక్కువగా ప్రేమించే దాన్ని విగ్రహంగా మార్చుకుంటున్నారు కాబట్టి లోకంలో అనేకమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన రుగాని ఆయనకు ప్రాధాన్యత ఇస్తలేదు ఆసక్తితో వాక్యాన్ని ఎవరు జనిస్తున్నాడు ఆసక్తితో మోకలను ఎవరు ప్రార్థిస్తున్నాడు ఒకడు ఇద్దరు నూటికొకడు నూటికి ఇద్దరు అంతే ఉంటారు ఆసక్తితో చర్చ చెట్టును అలంకరిస్తారా గంటలు గంటను అలంకిస్తారే దాని కొట్టుకొస్తారు కట్ చేసుకుని వస్తారు దాన్ని సుతతోని మేకులేసి గోడకేసి బిగ కొడతారు దానికి ఒక తొట్టి పెడతారు దాన్ని కథనేకుండా నిలువుగా పెడతారు దానికి అన్ని రకరకాల పన్నీలు గోల్డ్ కలరు సిల్వర్ కలరు అన్ని రకరకాలుగా అలంకరించి దానికి ఎంత విలువనిస్తారు అది విగ్రహం అది అది ఇర్మయ అధ్యాయంలో చూసినాం మనం ఐజయ నలభై అధ్యాయాలు అది విగ్రహం అది పెట్టుకుని భవిష్యత్తులో అది దేవుని పుట్టుకోకు సంబంధించింది కానే కాదు అని ఎంతగానో మనం రుజువు చూసుకున్నాం బైబుల్లో పోయినవారం అదే రీతిగా క్రిస్మస్ స్టార్ అనేది ప్రవచించిండ్రు తెలియక వాళ్ళు క్రిస్మస్ స్టార్ట్కుంటున్నారు అది దేవుని పుట్టుకకు సంబంధించిన చుక్క అనుకుంటున్నారు కానీ అది రోంఫా దేవత లేక మెలకు దేవత రోంఫా దేవత నక్షత్రాన్ని వారు మోస్కొని వెళ్ళిండ్రు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో అని స్పెఫెన్ చూపించండు ఆమోసు చూపించండు మనకు పాత నిబంధన కాలంలో ఉంది కృత కాలంలో ఉంది కృత కాలం కూడా మౌనం దేవుని వాక్యం ఇవన్నీ హేయమైన కృత్యములు చూడండి ఒకసారి మీకు ఒక వాక్యాన్ని చూపించి నేను ఈరోజు కొంచెం త్వరగానే ముగిస్తాం నిర్మయ గ్రంథము పదవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం పోయిన వరం ధీర్ఘంగా అప్పటికి రెండు గంటలు అయిపోయింది కాబట్టి దాన్ని మధ్యలోనే ఆపేసినాం పదవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు మొదటి వర్షాలలో ఏందంటే ఇస్రాయేల్ వంశస్థులారా అంటే మీకు అనేకసారి నేను చూపించిన బైబల్ అంతటా ఒకటే ఇస్రాయేల్ అది శారీరకమైంది కాదు అది ఆత్మీయమైంది మరి విశేషంగా పాతవి గతించినాయి ఇదిగో సమస్తం కృతమైన కాబట్టి ఇస్రాయేల్ అంటే కొత్తమైనదే అంటే ఏసుక్రీస్తుని సొంత రాష్ట్రంగా స్వీకరించిన వాళ్ళందరూ ఇస్రాయలు అని దళితుల రాష్ట్రపత్రిక పౌలు ఎన్నిసన జ్ఞాపకం చేసి కాబట్టి ఇస్రాయల్ వంశస్థలారా యహో మిమ్మల్ని గుర్చి సెలవిచ్చిన మాట వినండి సరే ఇస్రాయలు వంశస్థులారా అంటే భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా ఇస్రాయల్ వంశస్థులే కాబట్టి వాళ్ళ గురించి హెచ్చరించగా చెప్పండి ఏందని అన్య జల ఆచారంలో అభ్యసింపకుడి ఎటువంటి ఆచారం కూడా అభ్యసించద్దు క్రిస్మస్ పండగ కనీసము నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆరంభమైంది లేదా పండగ అపోస్ల కార్యంలో చెప్పండి ఎవడన్నా చేసిండా బోధ మాది మాది అపోస్ల బోధ అని అనేక సంఘాలు ప్రకటిస్తుంటాయి మేము అచ్చు పోలు ఒక్కడి కూడా పోయకుండా అపోస్ల బోధని మేము పాటిస్తామంటాం అపోస్ల కార్యంలో ఎవడన్నా ఎక్కడన్నా పండగ చేసిండ్రా ఏ పండుగైనా చేసిండ్రా కనీసం పస్తకా పండుగనైనా చేసిండ్రా పస్క పండగ అంటే చాలా ప్రాముఖ్యమైనది కదా మరి విశేషంగా పెంతకోస్త పండుగ అంటే మరి విశేషంగా ప్రాముఖ్యమైనది కదా ఎందుకంటే పెంతకోస్త పండుగ రోజు వాళ్ళకి పరిశుధాత్మ అభిషేకం జరిగింది మొత్తం ఒకసారిగా ఐదు మంది మీద ఆ రోజే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడం ప్రవచన వరాలు అద్భుతాలు స్వసతాలు అన్ని అక్కడ ఆరంభమైనవి పెంత పండుగ రోజు కానీ ఆ పండుగ కూడా వాళ్ళు చేయలేదు పండగ మన ప్రభుకి సాదృశ్యం పసక పశువు మన కొరికైన ప్రాణాన్ని తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడు ఆ పండుగకి సాదృశ్యం ఆ పండుగ గురి చేయలేదు వాళ్ళు అపోస్తులలో పర్ణశాలలో పండగ చేయలేదు వాళ్ళు ఏ పండుగ చేయలేదు పులి నోటల్లో పండగ చేయలేదు ఏ పండుగలు చేయలేదు లేదు క్రిస్మస్ పండగ చేసింటారు ఎక్కడ ఉంది రుజువు అపోస్తుల కరెంట్ ఏ పండుగ గురి చేసినట్లు చూడు మనం ఏ యానివర్సరీస్ చేయలేదు వాళ్ళు కాంగ్రిగేషన్ చర్చ్ చర్చ్ యానివర్సరీ ప్రోగ్రామ్ చర్చ్ లో సెలబ్రేషన్స్ ఇటువంటి మీకు ఎక్కడ కనిపించవు కానీ ఈ రోజు బాహటంగా కనిపిస్తున్నాయి అవి అన్ని జన్ల నేను మీకు చూపించిన ఈ పండుగలు అన్ని రోజులకు లేకపోతే ఈ ప్రవచనము దేవుడు మనకి అనుగ్రహించాడు నిర్మయాకు అనుగ్రహించి ఈ పదవాద్యాన్ని ఎవడికి అనించాడు ఏ చర్చలో అనించాడు నేను సవాల్ చేస్తా దేవుని తీవ్రమైన ఆసక్తితో నేను ఇది మేము హెచ్చరికలాగా నీకు చెప్తున్నాను పదవాద్యాన్ని ఏ చర్చలో ప్రకటించారు ఎందుకంటే వాడి హృదయం ఒప్పోదది అది క్రిస్మస్ ట్రీ సంబంధించిన బోధ క్రిస్మస్ పండగకు సంబంధించిన బోధ అది నాకు అసహ్యము అన్నట్టు చూడండి అన్ని జనుల ఆచారంలో అభ్యసింపకడి ఆకాశం ముందు కను అగుపడి చిహ్నములకు జనులు భయపడదురు అయితే మీరు వాటికి భయపడకూడే జనముల ఆచారములు వ్యర్థములు ప్రతి ఆచారము వ్యర్థము చూడండి అక్కడనేమో అన్య జనులు అంటున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ జనములు బాగా అర్థం చేసుకోండి అన్ని అంటే ఫారెన్ లేక స్ట్రేంజర్స్ అన్యులు అంటే స్ట్రెంజర్స్ బైబుల్లో అన్యులు అంటే స్ట్రెయింజర్ స్ట్రెంజర్ అంటే వాడి పేరు ఊరు లేదు అన్నట్టు అర్థం సరే ఎందుకు వానికి పేరు ఊరు లేదు ప్రభులో లేడు కాబట్టి అంతే తేడా అన్యుడు అంటే ఎందుకు అన్యుడు అన్నాడు అంటే వాడికి ఐడెంటిటీ లేదు కాబట్టి వాడికి గుర్తింపు లేదు కాబట్టి నువ్వు ప్రభులో ఉన్నావు కాబట్టి నీకు గుర్తుంది జనులు అంటే నా జనులు అంటున్నా అంటే గుర్తింపు నీకు కాబట్టి అన్య జనులు అంటే వాడికి గుర్తింపు లేదు ఎందుకంటే అందుకే వాడిని ఫారినర్ అన్నారు ఫారినర్ అంటే స్ట్రెంజర్ అన్నట్టు జేమ్ స్ట్రాంగ్ నంబర్ చూస్తే అన్యుడు అంటే అదే అదే ఉంది కానీ జనులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చూడండి జనులు అంటే దేవుని బిడ్డలకు సంబంధించిన వాళ్ళను అని అని జ్ఞాపకం చేసుకోవాలి మనం జనముల ఆచరములు వ్యర్థములు మీరు ఏ ఆచారం పాటించినా అది వ్యర్థము అంటే వెయిన్ అంటే నీ ప్రయాసం అంతా వేస్ట్ అయిపోయింది అని అర్థం నువ్వు కష్టపడింది అంత వ్యర్థం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడండి ఈ ఆచరము ఎందుకు వ్యర్థము ఈ ఆచారం దేనికి సంబంధించింది ఏ రీతి ఉందో చూడండి ఆచారం చూడండి అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును కాబట్టి ఇది ఒక ఆచారం అడవిలో ఒక చెట్టుని నరికి తెచ్చుకోవడం అనేది ఒక ఆచారం దాని తర్వాత ఈ ఆచారం ఎట్లా తీసుకుపోతుంది అది పనివాడు గొడ్డలితో చేసిన పని అంటే దాని మంచిగా చెక్కుతున్నాడు అని అర్థం ఒక చెట్టుని ఒక నరికి దాన్ని మంచిగా చెక్కుతున్నాడు అని అర్థం ఎవడు వీడు పనివాడు పనివాడు అంటే మీరు ఎప్పుడైనా జ్ఞాపకం అర్థం చేసుకోండి పాతవి సమస్తం కృతమైన కోతకు పనివాడు అంటే ఇంకా బాగా అర్థమైతది కోత అంటే అప్పుడు మీకు అర్థమైతుంది ఓహో ఇది ఏ పని సంబంధించింది వీడు సేవకుడు కాబట్టి సేవకుడు తెచ్చుకుంటున్నాడు ఈ చెట్టుని అని మీరు అర్థం చేసుకున్నాను అనుకోండి ఇది ఖచ్చితంగా నీ కళతుంది అది అట్టెట్టు అనుకుంటా పోతే అంటే నీకు ఆత్మీయ జీవితం లేదు నీకు ఆత్మీయ నడిపింపు లేదు కాడుని వాట గ్రహించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా పనివాడు అంటే కోతకు పనివాడు లేక దేవుని సేవకు పనివాడు సేవకుడు అని అర్థం కాబట్టి దేవుని సేవలో ఉన్నవాళ్ళు అని అర్థం నేను పులివారు మీకు చూపించినా కూడా కుటుంబాలు కుటుంబాలు ఏ రీతిగా ఈ పండుగను ఆచరిస్తాయనే శిఫావశం ఉన్నది తల్లు ఏం చేస్తున్నారు తండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అన్న ప్రవేశం మనం చూసినాం కాబట్టి మీరు ఇవన్నీ దీర్ఘంగా ధ్యానించాలంటే రెండు గంటలు నాకు ఇప్పుడు ఒక్కలేదు నేను చెప్పడానికి మీరు పోయి ఇంటర్నెట్ లో వెతికి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినండి కానీ నేను క్లుప్తంగా వారానికి సంబంధించిన వాక్యాన్ని ముగిస్తున్నాను నేను దానికి ఫుల్ స్టాప్ ఎట్లేకపోయినా పోయిన వారం టైం లేక రెండు గంటలు అప్పటికే దాటిపోయింది అది పనివాడు గొడలితో చేసిన పని వెండి బంగారంల చేత పనివారు ఇప్పుడు రెండోసారి పనివాడు దాన్ని తీసుకొస్తే వెండి బంగారంల చేత పనివారు అంటే తక్కిన పనివారు మీరు బాగా చేసుకోవాలంటే ఉదాహరణకి చర్చలో పెట్టుకున్నారు అనుకోండి పాస్క దాన్ని పెడితే వాళ్ళ చుట్టూ ఉన్న సేవకులు దానికి అలంకరిస్తున్నారు ఇది చర్చలో జరిగే హేయమైన కృత్యం యహెచ్క గ్రంథాల చూసినాం వాళ్ళు సమస్త చతుస్పాద జంతువులని పూజించారు మందిరంలో నరపుత్రుడా నీకు ఒకరు చూపిస్తారా ఏంటి ఇస్రాయలీల పెద్దలు ఏం చేస్తున్నారా లోపాల చూపిస్తారా లోపాలంటే ఎక్కడ దేవా ఇగో ఈ కందం ఈ మందిరానికి తలుపుకి గోడకి కన్నమే ఆ కన్నంలకెళ్ళి చూడు అంటే మందిరం గోడ తలుపు గోడకి కన్నం పడితే దేవుడు కష్టంగా చూపిస్తాడు కన్నం కన్నం ఎందుకు పెడతాడు అంటే ఈ లోకంలో దేవుడి బిడ్డలు ఎట్లా జీవిస్తుండ్రో నీకు చూపించాలా ఆయన విధానం నీకు చూపిస్తే నువ్వు హెచ్చరిస్తావు కాబట్టి ఇస్రాయేల్ లోని గోత్రి పుల పెద్దలు సమస్త చిత్తప్రాంత జంతువులకి ధూపం వేస్తూ మందిరం లోపల ఉన్నారు అంటే యరుషులేము మందిరంలో వాళ్ళు సైతాన్నను పూజించారు మెరుషుల గ్రంథంలో అది చూపించింది కాబట్టి నీ కాలంలో అది నీకు చూపించాల్సిందే ఇర్మియా కాలంలో ఇది చూపిస్తాడు ఇర్మియాకి కానీ ఇర్మియా ప్రభు ఇది ఏది ఇంత భయంకరంగా చూసినట్టే ఇది నీ కాలం కాదు నీ కాలంలో ఆరంభమైంది ఈ ప్రవచనము ఇంకో త్వరలో రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదు ఆరు ప్రవచనం ఇది రెండు సంవత్సరాల తర్వాత ఇది బాహాటంగా ప్రపంచం అంతటా నెరవేరుతుంది అది నేను అని హెచ్చరిస్తాడు అది మన కాలంలో నెరవేరుతుంది ఈ ప్రవచనం వెండి బంగారం చేత పనివారు అంటే తకిన సేవకులు అందులో సిస్టర్లు బ్రదర్లు పిల్లలు అందరున్నారు పనివారు దానిని అలంకరించు ఆ చెట్టును అలంకరించు అది కదలక ఇనునట్లు మేకులు పెట్టి సుతులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు చూడండి నిలపడం అనేది ఎప్పటికైనా విగ్రహానికి సంబంధించింది ఈ విషయం బాగా అర్థం నిలపడం అది నిలబడలేదు దాని శక్తి ఉండేది దానికి ప్రాణం లేదు కాబట్టి అది నిలబడలేదు కాబట్టి దాని దాన్ని మనుషులే పెట్టాల దాని మనుషులే మోసుకొని పోవాల దాన్ని మనుషులేదు ఎందుకంటే అది లే అది నిలబడలేదు అది నడవలేదు కాబట్టి మీరే నడిపించుకోవాలి దాన్ని భుజల మీద పెట్టుకుని నడిపించుకోవాలి కాబట్టి యుగ సమాప్తిలో ఇది మోస్తున్నారు అన్న విషయం అది తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి కాబట్టి క్రిస్మస్ ట్రీస్ ఎప్పుడన్నా స్ట్రైట్గా ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తాడు అవి పలకవు నడవనేరవు గనిక వాటిని మోయవలసి వచ్చాను అందరు మోసుకొని పోతా ఉంటారు ఆ ఫస్ట్ వీక్ వాటికి భయపడకూడ మనం భయపడము క్రిస్మస్ ట్రీ పెట్టకపోతే ఏమైతుందో బ్రదర్ క్రిస్మస్ ట్రీ పెట్టకపోతే ఇన్ని సంవత్సరాలు నేను పెట్టాను బ్రదర్ నేను కూడా పెట్టినప్పుడు నేను క్రిస్మస్ ట్రీతోనే పెరిగిన చిన్నప్పటి నుంచి నా సైకిల్ మీద తీసుకొచ్చేటండి క్రిస్మస్ ట్రీ వెల్ఫేర్ గ్రౌండ్స్ ఉండేది అక్కడ అంజయ్య భవన్ విన్నారా మీరు చిక్కడపల్లి అక్కడ అంజయ్య భవన్ ఉంటుంది లేబర్ ఆఫీస్ ఆ లేబర్ ఆఫీస్ లేకుండా మేము చిన్నగున్నప్పుడు పెద్ద గ్రౌండ్ అది అక్కడ క్రికెట్ రకరకాల గేమ్స్ ఆడేటం అక్కడ ఈ క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి గోడలకు అన్నిటికీ సో రాత్రి చీకటి నేను కత్తి తీసుకొని తేజ్ చేసేదాన్ని సైకిల్ తీసుకొని పోయి మంచి చెట్టు కట్ చేసి నా సైకిల్ పెట్టుకొని తీసుకొచ్చుకొని పెట్టుకోండి చిన్నప్పుడు విషయాలు చెప్తాను నేను అంటే ఇంటర్మీడియట్ వరకు చేసిన నేను ఇవన్నీ నేను ఇప్పుడు ఏం చేయను ఎందుకో తెలుసా అవన్నీ హేయ కృత్యములు ప్రతి పచ్చని చెట్టు కింద దేవుని బిడ్డలు పాపం చేసేరు పాప నిబంధన కాలంలో ఎన్ని వాక్య మీకు చూపించిన పోరవారం ఎన్ని వాక్యాలి ప్రతి వాక్యం దానికి సంబంధించింది ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు బలదేవతకు ధూపం వేసిండ్రు బలు అర్పించారు వాళ్ళ పిల్లలను అర్పించరు క్రిస్మస్ పండటే పిల్లల్ని అర్పిస్తున్నారు అంతే తేడా ఏ రీతిగా అర్పిస్తున్నారు ఈ వాక్యం నీకు అర్థమైతేనే వాటిని గ్రహించగలవు అవి ఎప్పటికీ నీకు మేలు చేయవు ఆరా వర్షంలో యహోవాడు ఎవడు నువ్వు చటిత్వం పోల్చలేవు నీ దేవుణ్ణి నీవు మహాత్యము నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను జనులకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి లేడు ఆయనని మనం ఎవరితో పోల్చలేము ఏ చెట్టుతో పోల్చలేము ఏ పుట్టతో బోల్చలేం ఏ రాతి రాప్పతోనే నన్ను బోల్చలేం జనులు కేవలము పశుప్రాయులు ఎందుకు ఇటువంటి ఆచల దృష్టిలో పశుప్రాయులు ఎవరైతే చెట్లతో తీసుకొచ్చుకొని నెల పెట్టుకుంటారో వీళ్ళు పశు వీరు అవివేకులు సరే పోయిన దీర్ఘంగా వీటి గురించి ధనించిన పశు ఎవరు అవివేకులు ఎవరు అన్న విషయాన్ని పశుప్రాయులంటే కొన్ని పశువులాగానే ఉంటారు అంటే సర్పంలకి సాదృశ్యం అన్న విషయం మనం చూస్తున్నాం అవివేకులు అంటే బుధులేని కంజిక అవివేకలు అంటే ఫూలిష్ అవివేకం అంటే గొప్ప సర్పంలు తేళ్లు గొప్ప ఈ ఆచరణ పాటిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో విలువ వస్త్రం తీసుకొచ్చి దానికి అర్పిస్తున్నారు తొమ్మిదవ వస్త్రంలో అది పని వాని పనియే కదా పోతపోయేవాడు దాన్ని చేసను నీల ధూమ్ర వస్త్రంలో వాటికున్నవి అవన్నీ నేర్పరులా పనివాని పనియే అంటే కంసలు పద్మశాలులు ఇంకా ఎవరెవరో ఉన్నారు అందరు కలిసి చేస్తారంటే ఈ లోకంలో అందరూ చేస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోహో వాయే నిజమైన దేవుడు ఆయనే జీవం దేవుడు సదాకాలము ఆయననే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు వీటికి సంబంధించిన మనం విషయాలు చూసినాము పద్నాలుగో వర్షంలో చూడండి తెలివి ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంటే సర్పములకు తేళ్లకి తెలివి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు శారీరకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలివి లేదు పోతపోయు ప్రతి ఓడును తాను చేసిన విగ్రహం ను బట్టి అవమానము నందుచున్నాడు ఇది జరగబోయే కాలం ఖచ్చితంగా వీళ్ళు అవమానం నందుతారు వీళ్ళు పెట్టుకుంటున్న ఈ బొమ్మలను బట్టి వీళ్ళందరూ అవమానం నందుతారు అతడు పోత పోసినది మాయా రూపము కాబట్టి అవి విగ్రహాలన్నీ చెట్లు పుట్టలన్నీ బొమ్మలన్నీ తెచ్చిపెట్టుకుంటారు శాంటాక్లాస్ అని ఇంకేందో తెచ్చిపెట్టుకుంటారు ఆ రోజుల్లో అవన్నీ మాయా విగ్రహములు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తు మాయాపములు అందులో ప్రాణం ఏమీ లేదు సైతాను ఆ రీతిగా దొంగలిస్తుండడు క్రైస్తవులం క్రైస్తవుల ఆరాధన ప్రభువుకి రానియకుండా ఆ రీతిగా దొంగలిస్తున్నాడు వాడు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు ఖచ్చితంగా మన హృదయ వాంచలు అన్ని చెడిపోతాయి అన్ని పోతాయి ఇప్పుడు చూడండి విమర్శ కాలంలో అవి నశించి పోవును. ఇంగ్లీష్ లో చాలా డైరెక్ట్గా ఉంది ఇక్కడ లేదు విమర్శ కాలంలో అవి నశించి అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఇన్ ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ విజిటేషన్ దేశల్ పెరిష్ అనుంది ఇన్ దా పద్నాలుగు పదహారా వచనం కదా పదిహేనవ వచనంలో ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ విజిటేషన్ దేశల్ పెరిష్ అంటే శ్రమల కాలంలో వాళ్ళందరూ నశించిపోతారు ఇంగ్లీష్ లో ఉంది ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ విజిటేషన్ విజిటేషన్ అంటే ఇక్కడనేమో విమర్శ కాలం అని ఉంది విమర్శ కాలం అంటే తీర్పు తీర్పుకు సంబంధించింది తీర్పు కాలంలో వాళ్ళందరూ నశించిపోతారు శ్రమల కాలంలో అందరూ నశించిపోతారు అని ఇంగ్లీష్ బేగులో ఉంది ఇన్ ద టైం ఆఫ్ దియర్ విజిటేషన్ దేశల్ పెరిష్ అని ఉంది కాబట్టి పశు ప్రాయులుకే ఇన్ ద టైమ్ ఆఫ్ దేర్ పనిష్మెంట్ దే దేశల్ పెరిష్ పెరిష్ ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ పనిష్మెంట్ దేశల్ పెరిష్ విచ్ మీన్స్ అందరికీ పనిష్మెంట్ ఉంటుంది అని అర్థం ఈ పశుప్రాయలు ఇటువంటి ఆచారాలు పాటించే వాళ్ళకి అందరికీ పనిష్మెంట్ ఉంది అందుకే దేవుడు మనకి ఎన్నో సమస్యల నుంచి ఒక విషయం చెప్పిస్తాడు వీళ్ళందరూ శమలుగుండబోయి హతసాక్షులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు ఏం జరుగుతుందో చూడండి మనం ఇంతకాలము నేర్చుకున్న వాక్యము ఇర్మియా పదవాధ్యాయంలో చూస్తున్న వాక్యము ఎంత అతికినట్టుంటదో చూడండి విమర్శ కాలంలో అవి నశించిపోవును ఏమంటే జీవులు సర్పములు తేళ్లు గొప్ప జనం పదహార చాలా ముఖ్యమైన వాక్యం ఇది మనకు సంబంధించింది కాబట్టి గ్రంథపు చుట్టలో నీ పేరు రాయబడింది అంటే నువ్వు ఎక్కడవో చూసుకోవాలా గ్రంథంలో నీ బాధ్యత అది దావితి రాజన్నాడు నేను గ్రంథ నా పేరు రాయబడింది ఎంత దయంగా చెప్తున్నాడు అంటే ఎంత దృఢమైన విశ్వాసం ఉందని మళ్ళీ చెప్పాలి కదా నా పేరు కూడా ఇక్కడ రాసించబడింది చూడండి యాకోబు నాకు స్వాస్యమగు యాకోబు నాకు స్వాస్యం ఇంగ్లీష్ ఏముందంటే ద పోర్షన్ ఆఫ్ జేకబ్ అని ఉంది ఉందా అని ఉంది ఇంగ్లీష్ లో అంటే పోర్షన్ పోర్షన్ అంటే చిన్న భాగం అన్నట్టు యాకోబులో ఒక భాగం అని అక్కడ యాకోబు నకు అంటే యాకోబులో స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే చిన్న గుంపు అంటే లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం ఎప్పటికైనా కానీ అది చిన్న గుంపు వీలలాగా లేదు అని ఎంత తేటగా దే ఆర్ నాట్ లైక్ దెమ్ యాకోబు శేషము చూడండి చూడండి లక్ష నెల రోజులు అంటే చిన్న గుంపు చిన్న గుంపు యాకోబులో చిన్న గుంపు వీళ్ళలాగా లేదు వీళ్ళ దేవుడు జీవంగల దేవుడు అన్న విషయం చెప్తుండ కాబట్టి మన ప్రభువే మనకే ప్రభు అతను ఎందుకంటే మనకు ఎటువంటి ఆచారం లేదు మీరు చేసిండ్రా నేనైతే చేయలే నువ్వు చేయలేవు నువ్వు చేయలేదు సరే నేను మిమ్మల్ని పేరు పెట్టి పెట్టి ఏమీ అడుగుతలేదు సాధారణగా అడుగుతున్నాను నేను ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితము ఒక సంఘానికి వెళ్తే నేను అప్పటికి ఇవన్నీ విడిచిపెట్టేసిన ఆ సంఘం వెళ్ళినప్పుడు ఆ సంఘంలో వాళ్ళు చేయకపోయే నేను పేర్లు పెట్టాను కాబట్టి సమస్య లేదు కాంట్రవర్సీ అసలేదు ఎవరి పేరు తీసుకొని ఇంతకాలం నీ సంవత్సరం నుంచి ఏ చర్చి పేరు తీసుకుని ఏ పాసారి పేరు తీసుకోను కానీ వ్యవస్థ మనకు కావాల్సింది ఇట్లా ఉంది వ్యవస్థ ఆ రోజులో నేను అక్కడ సేవ చేసినాను అక్కడ ప్రాంతంలో వాళ్ళు చెయ్యరు పండగ చేయరు ఆ కాలం చెప్తున్నా అయితే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ అనిపించినాయి డెకరేషన్లు ట్రీ స్టార్స్ అంటే బ్రదర్ మీరేమో చేయద్దన్నారు మళ్ళీ ఇదేంటంటే అది మా తమ్ముడు చేస్తున్నాడు వాడికి రక్షణ లేదు అని చెప్పింది సరే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చేయను మా పి మా వైఫ్ ఇంకా అట్లాంటి సత్యంలోకి రాలేదు చెప్పినా కూడా వాళ్ళు స్వీకరించలేదు ఎందుకంటే రక్త సంబంధం అనేది లేదు బైబుల్లో ఇది ఆత్మీయ పోరాటం ఆత్మ సంబంధం అయిందే సరే వాళ్ళు రక్షణ పొందాలనేది మన తపన కానీ దేవుని దృష్టిలో లోకం అంత రక్షణ పొందాలనే తపన అంతే తేడా ఇలా రక్త సంబంధానికి ఆసక్తి చూపించేది లేనేలేదు చెప్తాము బాధ్యత కానీ పునరుద్ధరణ దినమున ఎవడునో పెళ్లికి ఇయ్యబడడు అని లేదా చెప్పిందా లేదా ప్రభు కాబట్టి పర్లోక రాజ్యంలో శారీరకమైన సంబంధాలు ఉండవు అంత ఆత్మస్వరూపంగా దేవదూతల స్వరూపం గలిచి దివరాత్రులు ప్రభుని శృద్ధిస్తూ ఉంటాం అన్న విషయం అక్కడ ఆయనకు సేవ చేస్తుంటామని ఉంది ప్రాణం మీకు నేను ఆ వాక్యం అదొకటే ఉంది కాబట్టి చర్చి గురించి కదా అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత బాహాటంగా చర్చ్ లో నేను సీద పోయి అడిగిన స్ట్రైట్ నేను సాధారణంగా మనుషులని నొచ్చుకునేటట్టు మాట్లాడాను ఈ సోషల్ లైఫ్ లో ఎవరివైనా వచ్చినట్టు మాట్లాడడం కానీ చర్చ్ విషయంలో బైబుల్ విషయంలో మటుకు నేను కాంప్రమైజ్ కానే కానీ ఎందుకంటే మన నిరీక్షణ దానికి సంబంధించింది అక్కడ కాంప్రమైజ్ కావద్దు బయట కాంప్రమైజ్ అవుతాం సరే వాడు మనని మోసగిచ్చి సరిగా పైసలు ఇవ్వలేదు సరిగా ప్రొడక్ట్స్ క్వాలిటీ ఇవ్వలేదు అక్కడ కొట్లాడడం కొన్నిసారి సరే పోనీ వాడి బుద్ధి అటువంటిది అనేసి ఆటో కొట్లాడతాం వాడు ఆటో సరి చిల్లర్ ఇవ్వాడు ఆటో వంకటి ఇంక దిప్పి బిల్ చేస్తాడు అవన్నీ సమర్థించుకుంటాం వాళ్ళతో కొట్టడం కానీ బైబిల్ విషయము వాక్యం విషయంలో మట్టుకు కాంప్రమైజ్ కాయడదే వాడు ఎవడన కానీ ఎంత పెద్ద బిషప్ అయినా నేను బిషప్ తో కూడా మాట్లాడుతాను అదే రీతిగా ఎందుకంటే సీద మనం ఎందుకంటే అందుకోరికే కదా మన ఈ పుట్టింది ఈ దశకి ఈ రోజుకి ఇక్కడికి వచ్చినామంటే అందుకొరికే కదా లేకుంటే మీరెందుకు ఇక్కడికి వస్తారు ఇందులో ఏదో ఉంది సత్యమని గ్రహించడం కోరికే మీరు ఆ తపనతో వస్తున్నారు నేను సీద అడిగినాను స్టార్టింగ్ లో ఇది తప్పు ఇది చెయ్యొద్దు అని చెప్పిన వాక్యం ఏమైంది ఈరోజు మీరు ఇవన్నీ బాహాటం ఎన్ని చేస్తున్నారు థర్టీ ఫార్టీ కేజీస్ కేక్ ఇంత పెద్ద కేక్ పెట్టి దాన్ని క్యాండిల్స్ పెట్టి కోసి అవంతా భయంకరంగా ఓర్ వచ్చి ఇట్లా గుంజుకొని పోవడము చర్చ్ కేక్ స్ప్రెడ్ కావడం అవన్నీ చూసినాను చూపించిన క్రిస్మస్ కేక్ గురించి ప్రవచనాలు భవిష్యత్తులో అట్లా విషయం అది ఆకాశరానికి అర్పించిన కేక్స్ అనుకుంటుంది ఇంగ్లీష్ బైబిల్లో అవన్నీ మనం చూసినాం ప్రవచనల్ భవిష్యత్తులు ఇవన్నీ చేబోతున్నారు మనుషులని కానీ అవన్నీ మన కన్నారా సరే మనకి ప్రభు చూపించండు బహాటంగా నెరవేరుతున్నాయి నీ బాధ్యత ఏంటి ఎహెచ్కే చెప్పినట్టు నువ్వు చెప్పాలా నేను ఏ హెచ్కే అని చెప్పుకుంటున్నాను కానీ ఏ హెచ్కే నీకు చూపిస్తాడు హిర్మియాలు చూపిస్తున్నట్టు నీకు చూపిస్తున్నాడు వ్యూహాన్ని భక్తునికి చూపిస్తున్నట్టు బాప్సీ వ్యూహాన్ని చూపించినట్టు చూపిస్తే నీకు చూపిస్తాడు కాబట్టి వాళ్ళు గమనున్నారా వాళ్ళు గమనం లేనప్పుడు నువ్వు మీద గమని నువ్వు ధైర్యంగా వీటిని ప్రకటించాలా నేను పోయి ఇది తక్కువ సరే ఒక గొప్ప పాసని పట్టుకొని నువ్వు చేసేది తప్పు అంటే నువ్వు ఓట్రా నాకు చెప్పేది అట్రా లేదా ఎక్కడనే జరుగుతుంది సరే కొత్త మర్యాదగా ఏం చేసిండో అవాయిడ్ చేయడం చేసిండు కట్ చేయడం చేసిండు అవన్నీ జరిగిన కథలు అవన్నీ నాకు దుఃఖపడలేదు బాధపడదు అసలు లేదు ఎందుకంటే నేను కష్టపడి నా ప్రాణాన్ని ఎంతగానో రక్తము పోనంతగా మనుషులొచ్చి కొట్టినా నన్ను యాక్సిడెంట్స్ అయినా నా చేతులలో ఇవి శరీరంలో ఎన్ని గాయలైనా నేను కష్టపడి కట్టుకునే ఈ చర్చి అన్నాక అప్పుడే అర్థమైంది ఇందులో ఉన్న ఆత్మ నేను ఎవ నేను కష్టపడి ఏ చర్చి ఎందుకంటే చర్చి నాది కానే కాదు ఆయనది ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు చర్చిని ఆయన శరీరం కదా సంఘం అనేది ఆయన శరీరం కదా నువ్వు సేవకులు వేయండి సేవకురాలు వేయండి నువ్వు ఎట్లా చెప్తావు నేను కష్టపడి కట్టిననేసి అంటే నువ్వు ఆయనని రీప్లేస్ చేస్తున్నావా లేదా ఆయన ఆయన స్థలాన్ని తీసి నువ్వు పెట్టుకుంటున్నావా లేదా నువ్వే ప్రభువు అయిపోతున్నావు అక్కడ ప్రతి సంఘంలో జరుగుతుంది బాహాటంగా పబ్లిక్ మీటింగ్స్ చేసే పాస్వర్డ్ చేసే అంతే అది టీవీ ప్రోగ్రామ్స్ అహాటంగా వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారు మన ప్రభుని అది భరించరని మనుషులందరూ సప్పట్లు కొడుతుంది ప్రభు కా పా వాడు గొప్పగా గంభీరంగా వాక్యం చెప్తున్నట్టే ఆహా వీనికి ఎంత తెలివి ఉందని వాణ్ణి పగుడుతున్నారు మహిమ పొందుతున్నాడు ఆ పాస్వర్డ్ ద్వారా వాడు ఎవడనే వాళ్ళు వచ్చి చెప్పేది మన ప్రభు సువార్త కానే కాదు వేరే ఒక సువార్త అని నేను మీకెన్నిసార్లు చూపించిన పౌలు చెప్పాడు భవిష్యత్తులో జరగబోతుంది వారు వేరే ఒక యేసుని ప్రకటిస్తున్నారు అంతవరకు నాకు అర్థం గాలే నేను ఈ వాక్యం విని కనీసం ఎనిమిది సంవత్సరాల క్రితము ఈ వాక్యం ధ్యానించినప్పుడు వేరే ఒక యేసుని ప్రకటిస్తున్నారు అంటే అంటే ఎంతమంది యేసులను ప్రకటిస్తారు ఈ లోకం అంటే నిజమైన యేసు కాకుండా అబద్ధమైన యేసును కూడా ప్రకటిస్తున్నారు అందుకే ప్రభు చెప్పింది మత్స్వర్ తిన్నాదే అందులో అనేకులు నా పేరిట వచ్చి పల్లువురిని మోసగించేద్దరు కాబట్టి అనేకులు అనేకమైన యేసు నామం తీసుకొని నిజమైన ఏసు ఎవరు అనేది నేను తెలవడా లేదా లేఖనముల ప్రకారము మన పాపల నిమిత్తమై సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మునాడు తిరిగి లేచిన మనం ప్రకటిస్తున్నాం వాళ్ళు ప్రకటించేది ఆయేసు కాదు ఏసు నిన్ను సమృద్ధిగా ఆశ్రస్తాడు నిన్ను సస్థపరుస్తాడు మంచిదే వినడానికి నిన్ను సమృద్ధిగా ఆశరిస్తాడు నీకు అనేకమైన ప్రాపర్టీస్ ఇస్తాడు నీకు సంపూర్ణంగా ప్రమోషన్స్ ఓ విపరీతమైన ధన ధనము దేవునికి గుమరించబోతున్నాడు కట్టలు కట్టలు దేవునికి ఇవ్వబోతున్నాడు ఈ మధ్య పెద్ద డ్రామా అయిపోయింది సూట్ కేసు రెడీగా పెట్టుకుంటాడట పాస్టర్ స్టేజ్ మీద మీరు రండి మీరు రండి అని పిలుస్తారట ఆ సూట్ కేసు ఇచ్చి నువ్వు బిజినెస్ చేసుకో ఏమైనా చేసుకో సెటిల్ గా లైఫ్ లో ఆ సూట్ కేస్ ఇస్తే మస్తు డబ్బులు అట్లా తరచుగా అవుతున్నాయి కొన్ని అది ఏ రీతిగా దైవికంగా ఉంది చెప్పండి ఏరీగా సరే మీరు అనొచ్చు అరే ఒక పాస్టర్ ఒక చర్చిలో ఉన్న సభ్యునికి డబ్బులు ఇచ్చి నువ్వు బాగా పాడు స్థిరపడు అంటే వినడానికి చాలా బాగుంది కానీ వాక్యపరంగా ఉంది అది దాన్నే కదా వీడు వాడుకుంటుండే ఈ రోజు మీరు పైసలు ఇచ్చి అందరినీ మార్చుకుంటారు అనేసి వాడు చెప్తాన ఇప్పుడు పబ్లిక్ లో నువ్వు బాహాటంగా టీవీలో చూపిస్తున్నావు ఆ టీవీ ప్రోగ్రామ్స్ అది ఇంకా భయంకరంగా ఉంది మనం చూసేటంగా ద్వేషం రాదా కోపం రాదా మీరు పైసలు ఇచ్చి జమ చేసుకుంటారు అనేసి మిషనరీస్ నిజంగా అతను చేసినరా ఎప్పుడు పైసలు చేయలేదు ఎవరికైనా కష్టం ఉంటే వాడికి అన్నం పెట్టినరు మందు పెట్టినరు రోగం వస్తే అన్నం మందు పెట్టిర్రు మిషనరీస్ కానీ ఎవరికి పైసలు ఇచ్చి బిల్డింగ్లు కట్టుకోండి ఆస్తులు సంపాదించుకునేవారు ఇవ్వలేదు ఇది వ్యతిరేకంగా మీరు ధనాన్ని ఆర్జించకూడీ అనడం ప్రభు ఇక్కడ ధనాన్ని సంపాదించుకున్న కూడి ప్రభు ఇక్కడ ఏముంటది చిమ్మట ఉంటది నీ ఆస్తులే తినేస్తుంది అది సర్పములు తేలి కష్టంగా తినేస్తాయి అని చెప్పిండ కానీ దానికి అంత విరోధం లేదు బ్రదర్ మన రాజ్ మన ప్రభు రాజలక రాజు కాబట్టి మనం కూడా ఆడం ఆడంబరంగా ఉండాలా సూట్లు వేసుకోవాలా బ్లేజర్స్ వేసుకోవాలా టై కట్టుకోవాలా పర్ఫ్యూమ్స్ వేసుకోవాలా ఆడీలలో తిరగాల బిఎండబ్ల్యూలో తిరగాల అటువంటిది అంత మోసం ఇది అంత మోసంతో కూడింది ఐశ్వర్య బోధ ఇది ఐశ్వర్యానికి సంబంధించిన బోధ అది దేవుని మన ప్రభు బోధకి విరోధం అనేసి నేను మిమ్మల్ని డబ్బులు సంపాదించుకోద్దు ఉద్యోగం చేసుకోవద్దు అనేది నేను చెప్పలేదు నీ జీవనపాధి నీకు చాలా అవసరం డబ్బులు సంపాదించుకోవాలా పిల్లల్ని పోషించుకోవాల కుటుంబం అవన్నీ చాలా ప్రాముఖ్యమైంది కానీ ఓవర్ అండ్ అబౌ గ్రీడ్ అవుద్ది అన్నాడు అంతే దాన్ని జమ చేసుకుని మీరు ఏదో ఉద్ధరించాలనేది కాదు ఎందుకంటే ఎలీష్ అన్నాడు ఎలీష్ గెహర్జీ ఇది ఆస్తి సంపాదించుకునే టైమా సమయమా ఇది ఆస్తి సంపాదించుకునే సమయమా ఒక దిక్కు శ్రమలు మనము కనీసం ఆరు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం త్వరలో ఇవన్నీ జరగబోతున్నాయి యాంటీ కన్వర్షన్ బిల్లే దానికి సంబంధించింది అది మన ప్రభు చూపించింది ఖచ్చితంగా వీళ్ళందరు పట్ట పడతారు ఏ రోజు పట్టబడతారు అందరికి ముద్రిస్తున్నారు ఎవడింటి మీద స్టార్ట్ ఉంటే వాళ్ళ ఇంటికి ముద్రేసుకుంటా పోతారు మీకు తెలియదు విషయం ఎవడు క్రిస్టియనో వానింటికి ఇండికేషన్ పెడుతున్నారు వీళ్ళు మొత్తం దేశమంతట ఒకానొక టైంలో మొత్తం అటాక్ చేసి ఏ ఇంటికి ముద్రలున్నాయో అందులో అంతా గందరగోళం అయిపోతుంది హాని రక్తం ప్రపాతాలు కాబట్టి ఈ టైంలో మీరు గుర్తింపులు పెట్టుకోద్దు ఇటువంటి గుర్తింపులు అవసరం లేదు ఎందుకంటే అవి శారీరకమైన గుర్తింపులు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోనికి ఇంటి మీద సెల్వేసుకోవాలన్నా అవసరం లేదు ఎందుకు చెప్పుకోవాలి ఆ రీతిగా చెప్పుకొని ఐడెంటిఫై చేసుకుని నువ్వు పట ఎందుకంటే ఈ వాక్యం అంత అంతే ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ విజిటేషన్ ఆ దేశాల పెరిష్ ఎందుకంటే వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు వాళ్ళ ఇంటి మీద స్టార్ట్స్ పెట్టుకుని వాళ్ళ ఇంటి క్రిస్మస్ ట్రీ గుర్తింపు పొందుతున్నారు వెనకడికి నువ్వు చేసినవి అవన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు అవన్నీ హేయములని ఇంత తేటగా అవి నాకు అసహ్యములు వీళ్ళందరూ నశించిపోతారు అనేసి అంత తేటగా చెప్తున్నాడు ఈ పశువులు ఇవన్నీ ఖచ్చితంగా నశించిపోతాయి పశు ప్రాయులగా తయారైపోయింది క్రైస్తవ జీవితం అది మనకి బాధాకరంగా ఉంది కాబట్టి వాటిని మనం అర్థం చేసుకొని ఏం చేయాలి కొన్ని వాక్యం మీకు చూపించేసి ముగించుకుంటాం చూడండి వీళ్ళందరూ ఏ రీతిగా జీవిస్తున్నారు అనేది యషయ నలభై అధ్యాయము ఏడవ వచనం నుంచి విగ్రహాల గురించి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచను ఒకరినొకరు ఆదరించుకుంటారు ఆ పండుగ రోజు సుతతో నునుపుచేవాడు మీద కొట్టు వాణినిచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును కాబట్టి ఏషియా కూడా అదే విగ్రహం గురించి మాట్లాడుతాడు ఇవ్వ సమాప్తంగా వీలు చేసిన విగ్రహాలు నా సేవకుడైన ఇస్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన ఆబ్రహాము సంతనమ్మ బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి దాని కొన నుండి పిలుచుకునేవాడా నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు నీతో చెప్పిన్నాను నీకు తోడయినాను భయపడకము నేను నీ దేవుడయున్నాను దిగులు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయడను నేనే నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదరు నీతో వాదించువారు మాయమై నశించుపోదురు నీతో కలహించు వారిని నేను వెదుకుదును గాని వారిని కనుగొనలేకపోదు మాయమైపోదురు అభావులగుదురు భయపడకము నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని కాబట్టి ఎవడైతే వీటిని తీర్మానించుకొని వీటిని అసహించుకొని ఆయన కొరకు జీవిస్తారో ఆయన యుగ సమాప్తి వరకు వారికి తోడై ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆ పోర్షన్ లాగా ఉండగలవా నువ్వు ఆ రీతిగా లేకపోతే ఏమవుతుంది చూడండి మొదటి పేతులు రాసిన పత్రిక నువ్వు వాటికి దూరంగా ఉండకపోతే ఏమవుతుంది మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ద జడ్జ్మెంట్ విల్ బిగిన్ అట్ ది హౌస్ ఆఫ్ ద లాడ్ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ మగ్గు కాలము వచ్చి ఉన్నది ఇది ఎవడు ధ్యానించలేరు ఎవరు ప్రకటించలేరు తీర్పు ఫస్ట్ ఎక్కడ ఆరంభమవుతుంది దేవుని ఇంటి యొద్ద అంటే చర్చ్ చర్చికి ఫస్ట్ తీర్పు అని ఇంత బాహటంగా పప్పేతో చెప్తున్నాడు మీరు చర్చికి ఎందుకు విన్నారు తీర్పు ఇంతకాలం విన్నది అదే కదా అంటే ఇంతగా వాక్యం విని చర్చికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తాడు ఫస్ట్ చూడండి మరోసారి తీర్పు దేవునింటి వద్ద ఆరమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే మన యొద్దనే అంటే ఎక్కడ బాధ చేసుకోండి పౌరులు పేతురు సంఘానికి రాస్తున్నాడు మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి సంగతి ఏమగును సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ జడ్జిమెంట్ దేవుని సంఘానికి అని ఇంత బాహి చెప్తున్నాడు అది మన యొద్ ఆరంభమయ్యి దేవుని గుర్తించని ప్రజల దగ్గరికి పోతుంది సెకండ్ లెవెల్ అది తీర్పు ఫస్ట్ తీర్పు దేవుని బిడలకి ఎందుకు ఇంతకాలం విన్న కథ అదే ఆరు సంవత్సరాల నుంచి వింటున్న కథ అది ఆరంభమయ్యే టైం ఆల్రెడీ వచ్చింది అని పేదరు మాట్లాడుతున్నాడు అది ఇప్పుడే వచ్చింది అమ్మ ఒక కాలం వస్తుందమ్మా అన్నాడు అది ఇప్పుడే వచ్చింది అన్నాడు సమరయ స్త్రీతో ప్రభు కాబట్టి ఆయన ఆయన ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలికి పోతా ఉంటది అమ్మా ఒక కాలం వస్తుందమ్మా అది ఇప్పుడే వచ్చిందమ్మా అంటే ఒక కాలం వస్తుందంటే ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది అనుకోవచ్చు అది ఇప్పుడే వచ్చిందమ్మా అంటే ఆయన దృష్టిలో టైం లీనర్ గానే కాదు ఇది ఎప్పుడో నెరవేరబోతుంది రోజంటే ఆయన దృష్టిలో అది గానే కాదు ఈ క్షణం నెరవేరుతుంది ప్రపంచం నెరవేరుతుంది తన్నులు తింటున్నారు అందరు సేవకులు మరణిస్తున్నారు సేవకులు బాహాటంగా జరిగే టైం దగ్గర వచ్చింది ఎక్కడ ఆరంభమైతుంది మీరు ఇది ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోండి ఆ కాలము చలికాలం అంతే గాని విశ్రాంతి దినం అందే గాని ఉండకుండా ప్రార్థించుకున్నది అన్నాడు మతశవారి తిరునాదంలో కాబట్టి తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది విశ్రాంతి దినం చెప్పండి విశాఖ దినం ఎక్కడ చెప్పండి విశాఖ దినం ఏం చేస్తారు మనుషులు మందిరాలకు పోయి ఆరాధించిస్తారు అక్కడ స్టార్ట్ అవుతుంది తీర్పు అది దేవుడు మనం ముందుగానే హెచ్చరించండి కాబట్టి దేవుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభం ఫస్ట్ తీర్పు చర్చికే ఎందుకంటే అది విగ్రహాలను తెచ్చుకొని దేవునికి చాలా కోపం పుట్టించింది చాలా విచ్చలవిడిగా జీవించి దేవునికి చాలా కోపం పుట్టించింది అసలైన సువార్తను పాకకు పెట్టేసి పనికరాన్ని భూతంలో పోదా చూడండి ఒక్క వాక్యాన్ని మీకు క్షిపించేసి ఇంకా ముగించేస్తాను మీరు కూడా బాగా అలసిపోతున్నారు దీని గణిత రాష్ట్ర నాలుగవ అధ్యాయము ఇది లాస్ట్ వాక్యం దాంతో మనం దీన్ని ముగించుకుంటున్నాం వచ్చే వారము మీకు గ్రంథము ఆరవ అధ్యాయాన్ని ధ్యానిస్తే భవిష్యత్ అనుకుంటా వచ్చేవారము మీకు గ్రంథం అయిపోవచ్చు నేను ఆశ్చర్యంగా పొద్దున చూస్తే పద్నాలుగు గంటలు రికార్డింగ్ ఉంది మీక గ్రంథం పద్నాలుగు గంటలు ఐదో అధ్యాయులు పద్నాలుగు గంటల రికార్డింగ్ ఉంది ఆరో అధ్యాయం కోతున్నాం మనం అంటే పదిహేనవ గంటకి ఆరో అవుతుంది ఎక్కడ ఎండి అయిందో మనకి తెలియదు దళితులు రాసిన పత్రిక అంటే చూడండి బైబిల్లో కృత ఉన్న పత్రిక పత్రిక అంటే లెటర్ పౌలు పత్రికలు రాసిండు ఎవరికి రాసిండు అంటే ఏడు సంఘాలు పౌలు స్థాపించిండు రోమా హెబ్రి గలతి టెస్లోనికా కొలసి ఇవన్నీ సంఘాలు ఏడు సంఘాలు ఇవి ఈ ఏడు సంఘాలకే ఆయన పత్రికలు రాసేండు ఎందుకు రాసిండి అంటే మీరు ఇట్లున్నారు మీరు అట్లున్నారు మీరు ఇట్లా చెడిపోయారు మీరు అట్ట చెడిపోయారు మీరు ఇది చేస్తున్నారు మీరు అది చేస్తున్నారు మీరు ఇట్ట చేయకండి మీరు అట్ట చేయకండి అని రాసిండు పత్రికలు అంటే పౌలుకి దేవుడు చూపించండు నువ్వు స్టార్ట్ చేసిన చర్చలు చెత్తగా పేరైనాయి పౌలు అంటే అయ్యో అనేసి పత్రిక రాస్తున్నాడు మీరు ఏ పత్రికలో చదవండి ఇదే ఉంటది మీ గురించి ఇట్ల విన్నా మీరు ఎట్లా చేస్తారంట మీరు ఇట్లా చేస్తారంట మీరు అట్లా చేయకండి ఇట్లా చేయకండి అని బుద్ధి వాక్యము పత్రిక రూపకంగా రాసిండు ఏడు సంఘాలు ఈ రోజు లేవు రోమా సంఘం లేదు గలతి సంఘం లేదు తెసలోనికా సంఘం లేదు ఎఫసి లేదు కొలసి సంఘం లేదు ఏడు సంఘాలు లేవు ఏ ఏడు సంఘాలు లేవు పౌలు ఏడు సంఘాలు స్టార్ట్ చేసిండు ఏడు సంఘాలు లేవు యోహాను భక్తుడు పద్మాసు ద్వీపం ప్రణ దర్శనం చేసి ప్రాణ గ్రంథం రాసిండు అక్కడ ఏడు సంఘాలు ఉన్నాయి ఫిలదల్ లవద్ నుంచి లవదకియా ఫిలదెల్ఫియా ఎఫ్ఎస్సి తుయాథరా సార్దీసు ఇంకోటి ఏదోంది లవదకియా ఏడు సంఘాలు అవి లేవినొచ్చు ఒక్క సంఘం లేదు అన్ని బిల్డింగ్స్ కూడా కొట్టేశారు నైన్టీన్ టెన్ వరకు ఉండే అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల ఆ చర్చిలు నైన్టీన్ లో టర్కీ దేశము ఆ ప్రాంతాన్ని కబ్జ చేసుకుంది గ్రీస్ దేశంలో ఉండేది గ్రీస్ తో గ్రీసు దేశము బార్డర్ లో ఈ సంఘాలుండే ఈ ఏడు సంఘాలు వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఉండి శిథిలం అయిపోయి కొన్ని గోడలుండే స్తంభాలున్నా సంఘాలు అవి 1910 లో టర్కీ ఆ ఏరియాని క్యాప్చర్ చేసి ఆ క్రిస్టియన్ రీజన్ అది దాన్ని మొత్తం ముస్లిం రీజన్ గా మార్చుకొని ముస్లింస్ ఎప్పుడు క్రిస్టియన్స్ ని విగ్రహారధికులు అంటారు తెలుసా మీకు ఇది ఎందుకంటే మీరు బొమ్మలు పెట్టుకుంటారు మీరు స్టార్లు పెట్టుకుంటారు అన్నిడు చెప్తున్నాడు మీరు విగ్రహారధికులని కాని నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు అందులో తో బుద్ధి చెప్పిస్తాడు ప్రభు ఈ రోజు వాళ్ళు ఏం చేశారు అంటే నైన్టీన్ టెన్ లో ఏం చేశారు ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ ఆరంభానికి ముందు దాన్ని కబ్జా చేసుకుంటారో గ్రీస్ దేశర్మేశ్వరు వాళ్ళు ధర్మేష్ ఆ చర్చలన్నీ కూలగొట్టేసి భూమి లెవెల్ కి తీసుకొచ్చారు ఈ రోజు లేవు ఆ ఏడు సంఘాలు ఆయన ఆగేలేదు తల వెంట ఆ కూలిపోయి మొత్తము శిథిలం ఈ రోజు ఆ ఫ్యామిలీస్ ని వాళ్ళ ఒప్పందం ప్రకారం ఏదో నాకు జ్ఞాపకానికి హిస్టరీలో ఒక అగ్రిమెంట్ అకాడ్ అంటారు టర్కీకి గ్రీస్ దేశానికి మధ్యలో ఒక ఒప్పందం పెట్టుకున్నారు మీ ప్రజలని మీరు అటు తీసుకోండి మా ప్రజలను మేము ఇట్లా తీసుకొచ్చుకొని అక్కడ మేము బౌండరీ లైన్ పెట్టేస్తాము ఇది ఇప్పుడు మా దేశం అయిపోతుంది కొన్ని వేల సంవత్సరాల వరకు గ్రీస్ దేశంలో ఉన్న ఆ ప్రాంతము ఈరోజు టర్కీ దేశంలో ఉన్నాయి అవి ముస్లిం దేశం లాగా ముస్లిం ప్రాంతం మారిపోయింది ఒకప్పుడు ప్రభుని స్థుతించిన ప్రాంతం అది సరే అది చరిత్రలో నెరవేర దాని నుంచి మనం దుఃఖపడతలేం మనం దుఃఖపడాల్సింది ఒకటే ఆత్మీయ దృష్టితో చూస్తే ఆత్మీయ దృష్టిలో క్రైస్తవ జీవితం ఇంత భయంకరంగా దిగజారిపోయింది ఎందుకు ఈ పత్రికలు చూస్తే నాకు అదే అర్థమైంది నేను ఇంత దీర్ఘంగా గనించిన పత్రికలు అన్నింటిని కొన్ని నుంచి ప్రతి మీలో ఈ వదంతి ఉన్నది ప్రతి సంఘం రాస్తున్నాడు అనిలలో కూడా ఇంత భయంకరమైన పాపం లేదు ఒకడు తన సొంత తండ్రి భార్యని ఉంచుకున్నాడు అని అక్కడ వాక్యం సంఘంలో భయంకరంగా ఉంది మీరు ఇట్లున్నారు మీరు అట్లున్నారని హెచ్చరించే ప్రతి పత్రిక రాసింది అవన్నీ సంఘాలు అట్లా చెడిపోయి ఈరోజు అడ్రస్ లేకుండా పోయినాయి ఉత్త బైబిల్లో ఉన్నాయి ఆ సంఘాలు పేర్లు కానీ నిజంగా ఈరోజు ప్రకృతి సహజంగా సంఘాలు లేవు పౌలు ఏడు సంఘాలు లేవు యోహాను భక్తుడు దర్శనంలో చూసిన ఏడు సంఘాలు అసలేవు కానీ వాళ్ళ ప్రవచిస్తుంది మటుకు ఆ సంఘాలు ఉన్నట్టే ప్రవచిస్తున్నారు అంటే మన కాలంలో ఉన్నాయి ఆ సంఘాలు ఆత్మీయ రూపకంగా ఈ ఏడు సంఘాలు ఎట్లా జీవించినాయో ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లా జీవిస్తుంది యోహన్ భక్తుడు చూసిన దర్శనంలో ఆ ఏడు సంఘాలు ఫిల నుంచి లవదకి సంఘాలు ఏ రీతిగా జీవించినాయో ఆ రీతిగా ఈరోజు మనం జీవిస్తున్నాం అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు అవి లేవు నిజంగా బిల్డింగ్స్ ఆ ప్రజలు లేరు వాళ్ళంతా గ్రేజుయేషన్ వెళ్ళిపోయినారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు లేవు ఎక్కడ కూడా ఎవరు నువ్వు సారదీయ సంఘం ఎక్కడ ఉందంటే నువ్వు ఇంటర్నెట్ లో వ్యక్తంగా నీకు దొరుకుతాయి మ్యాప్ ఫొటోస్ లేవు నిం చాలా ప్రయత్నం చేసిన కొన్ని సంవత్సరాల క్రితం ఎట్లుంటాయో చూద్దాం ఏమన్నా వాటికి సంబంధించిన విషయం దొరుకుతుందని నామరూపాలు లేకుండా చేసిపడేసిన దేవుడు అది పగు వల్ల కలిగింది ఎందుకంటే ఎవడైతే హేయ కృత్యములు చేస్తాడో వాళ్ళని నామరూపాలు లేకుండా తొలిచివేస్తారాయన ఆయన ఆధ్యతగా చేస్తాడు ఈరోజు ఎరుసలిం మందిరం ఉందా ఎరోజు కాలం తర్వాత ప్రభు చనిపోయిన డెబ్బై సంవత్సరానికి నామరూపాలు లేకుండా పోయింది ఆ మందిరం ఎరుసలిం మందిరం లేదు ఆయన ఆగలింది ఉంటదా ఖచ్చితంగా నాగే ఇచ్చిండి ఆయన అన్నాడు కూడా శిష్యులతన్ మీరు చూసుకునే ఈ మందిరం ఇంత అందరంగా ఉంది రాయి మీద రాయి ఉండదు అని ఆయన ప్రవచించింది ఆయన మరణానికి ముందు అవి నెరవేరిన ఈరోజు లేదు మందిరాలు కాబట్టి హస్తాల చేత నిర్మించబడ్డ ఏ మందిరంలో ఉండడు నువ్వు స్పెషల్ గా దాన్ని అలంకరించుకో పెయింట్ వేసుకో సున్నం దానికి డెకరేషన్ ఇచ్చుకో ఏమని ఇచ్చుకో అక్కడ ఉండడైనా ఆయన ఏర్పరచుకుంది నీ హృదయం అదే పరిశుద్ధ స్థలం అక్కడ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనం తీర్మానించుకోవాల్సిన విధానం అది కాబట్టి దేవుని నువ్వు ఏ రీతిగా పోలుస్తావు బొమ్మలతోన ఏ రీతిగా నువ్వు ఆయనను పోల్చలేవు ఆయన మనం దేనితో పోల్చలేము ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టికర్తని సృష్టిం పెట్ట పోలుస్తాం లేదా రోముల రాష్ట్రపత్రికలు అదే చూస్తాం కదా కానీ ఈ వాక్యాన్ని మీకు చూపించి ముగిస్తాం చూడండి రోముల రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయంలో అదే చెప్పిండు వాళ్ళు సృష్టికర్తని తెలుసుకుని కూడా సృష్టికర్తగా ఆయనని పూజించలేదు అంత అన్యాయమా ఇస్సల్ బయలు జీవించరు ఈ రోజు నువ్వేం స్పెషల్ గా జీవిస్తున్నావు క్రైస్తవ సంఘమై ఉండి సృష్టికర్త అని తెలిసి కూడా నువ్వు ఆయనకు విరోధంగా తెలిసి నేను ఇది ఆయన హరళిగా పాట పాడుతున్నావు కదా నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావు కదా వర్షిప్ చేస్తున్నావు కదా అన్ని చేస్తున్నావు కదా వేరు అని సమర్థించుకుంటున్నావు అన్ని జన్లు ఆచరించకూడ హెచ్చరించాక నువ్వు ఆచరించడాన్ని స్థుతిస్తే ఆయన సంతోషిస్తాడా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించినాక నువ్వు ఎంతగా పాటలు పాడినా ఎంతగా ఉపాసం ఉన్నా ఆయన నేను స్వీకరిస్తాడా ఎట్టి పైస స్వీకరించండి ఇన్ ద టైమ్ ఆఫ్ దిర్ విజిటేషన్ దే షిల్ ఆల్ పెరిష్ వాళ్ళందరూ నశించిపోతారు అన్న హెచ్చరిక ఇచ్చిండు చూడండి గలతీ సంఘము చేసిన తప్పు ఆ ఒక్కటి మీకు చూపించే రేసి ముగిస్తా ఈ రోజు క్రైస్తవ సంఘము గలతీ సంఘము ఒకటే ఎందుకంటే క్రైస్తవ సంఘం గలతీ సంఘం కూడా క్రైస్తవ సంఘం ఒకప్పుడు అది చేసిన పనికి కౌలు బాధతో ఒక ఉత్తరం రాసిండి ఏమని చూడండి నాలుగవ అధ్యాయంలో పదవర్షంలో మీరు ఓ గలతీ సంగమా ఓ అవివేకులారా అని హెచ్చరిస్తుంది చూడండి పైన ఓ అవివేకులైన గలతీలారా అనడా లేదా మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఓ అవివేకులైన గలతీల అంటే గలతీల మీరు ఫూలిష్ అయిపోయినరు ఓ పూలిష్ గలేషియన్స్ అన్నాడు ఇంగ్లీష్ ఫూలిష్ గలేషియన్స్ ఫూలిష్ అంటే బుద్ధి కన్యక అని మీకు ఎన్నిసార్లు చెప్పాలా చెప్పడం అవసరం లేదు ఇంకా ఎందుకంటే ఫూలిష్ అంటే బుద్ధి లేనిది కాబట్టి బుద్ధులేని గలతీ గల అవివేకులైన గలతీలారా అంటే బుద్ధులని కన్యకలారా అని అర్థం అంటే గలతీ సంఘం మీరు ఉంది దానికి గలత అని పేరు లేదు ఓడ పెట్టుకోడు గలతి సంఘం నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఏ చర్చి పెట్టుకోడు పేరు నువ్వు ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు కానీ ఏ పేరు పెట్టుకున్నా నువ్వు బుద్ధులేని గలతి లాగా ఎట్లుంటావు చూడండి నాలుగవ అధ్యాయానికి వస్తే పదవ వర్షంలో మీరు ఎందుకు బుద్ధి మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించు సంఘానికి హెచ్చరిక అది మీరు చెయ్యొద్దని ఎన్ని ఉన్నాడా ఒకటి దినములు రెండవది మాసములు మూడవది ఉత్సవ కాలములు నాలుగవది సంవత్సరములు రేపు స్టార్ట్ అవుతుంది సెలబ్రేషన్ సంవత్సరములు కదా దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరములు మీరు ఆచరిస్తున్నారు గలతి మీకు బుద్ధి లేదు ఇదే చెప్పమాల వాక్యం ఓ సంగమా మీకు బుద్ధి లేదు ఎందుకంటే మీరు దినములు ఆచరిస్తున్నారు మీరు మాసములు ఆచరిస్తున్నారు ఉత్సవ అంటే పండగలు ఉత్సవ కాలంలో ఆచరిస్తున్నారు న్యూ ఇయర్స్ ఆచరిస్తున్నారు మీకు బుద్ధి లేదు తప్పేముంది ఆ రోజు హాలిడే కాదు ఒక టైం దొరికింది కదా దేవుని పోయి సన్ని దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన చేసుకుంటాం వారు ఎంతో తృప్తిగా హృదయంలో నువ్వు అనుకుంటున్న తృప్తి కానీ నీ హృదయము నీ ఆత్మ ఘోషిస్తుంది నీకు తెలియదు అది నీకు శుద్ధి శుద్ధికరం కూడా శుద్ధి లేదు ఎందుకంటే చెప్పిన మాటని నువ్వు తృణీకరించి నీ ఇష్టమడు చేస్తున్నావు ఆచరించొద్దు అంటే ఆచరిస్తున్నావు సమర్థించుకుంటున్నావు ఏమని ఏముంది బ్రదర్ తప్పు పండగ రోజు దేవుని శృతిస్తున్నావు కదా అరే పండుగ చేయదు అని ఎందుకు హెచ్చరించడు మీకు మీకు అది జ్ఞాపకం కసరలేదు అంటే నీకు వివేకం పోయిందన్నట్టే కదా ఇంతకాలం విన్న వాక్యము నీ హృదయలో పనిచేయలేదన్నట్టే కదా నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావు నీకు స్వతంత్రం ఎప్పుడు వస్తుంది ఆయన నేను స్వతంత్రంగా మార్చేడు ఐగుప్తు నుంచి బడి తీసుకొచ్చాడు పాపపు జీవితాన్ని బడి తీసుకొచ్చి నీకు స్వతంత్రం ఇస్తాను నువ్వు దాని బానిసిత్వం పోతున్నావు ఎందుకంటే అన్ని జన్ల ఆచరణలు దినంలో ఆచరించడం మా దగ్గర చాలా మంది చెప్తారు ఏం సార్ అన్నం తిన్నారు ఈ రోజు అంటే ఈ రోజు నేను ఉపవాసం ఎందుకంటే ఒక దేవత సోమవారం ఒక దేవత మంగళవారం నాతో చాలా మంది ట్రైనింగ్కి వస్తుంటారు పెద్ద మనుషులు సో మేము వాళ్ళతో పాటు అందరం ట్రైనింగ్ అయినాక లంచ్ టైం లో అన్నం తినడు రెండు అట్టి పెట్టుకుంటాడు తిన నేను ఎందుకు తినవంటే ఈ రోజు ఆ దేవతకి ఉపవాసం ఇంకో రోజు దేవతకు అట్లా ప్రతి రోజు ఒక దేవతకు ఉపవాసం అంటే అప్పుడు అర్థమైంది ప్రతి రోజు ఒక దేవతకు సమర్పించురు संडे फर् सन्न गा मंडे फर् ट्यूसडे वे वेडे अटे ओडिंग थर्सडे अंत थर् देव की इवीं ग्रीस देश देवत दिनोक देवत समर्पच्च फ्रैडे अंत फ्रीगा अने देवत साटर्डे अटे सा ग्रहम అట్లా ప్రతి రోజు ఒక దేవత కనిపించారు కాబట్టి వాటిని మనం ఆచరించదు అంటున్నాడు నువ్వు అని నేనెట్లా ఆచరిస్తాడు నువ్వు తెలిసి చేసి చేసినా తెలియక చేసినా అది ఆగే అతిక్రమమే అంతే ఆదాము తెలియకుండా తిన్నాడు పాపం అయినా కానీ పాపమే తెలియకుండా తిన్నాడు పండుని ఆమె తెలిసి తిన్నది ఒకటి ఇద్దరు పాపం చేసిన ఆయన విధానం అదే హెచ్చరించాక చేస్తే అది ఖచ్చితంగా పాపమే అందుకే ఆగే అతిక్రమం పాపం పాపం వచ్చే జీతం మరణం ఖచ్చితంగా వీళ్ళందరూ మరణించాల్సిందే ఎందుకు చూడండి మీరు దినూ మాసంలోనూ ఉత్సవ కాలంలోను సంవత్సరంలోను న్యూ ఇయర్స్ ని ఆచరిస్తున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపరుచున్నాను అంటే ఇవి చేస్తే నేను మీ గురించి ఎంతగానో మిమ్మల్ని అందరినీ రక్షణ నడిపించి మీకు అంత మార్గాలు చూపించి అయినా మళ్ళీ కుక్క తన వాంతికి తట్టి తిరిగినట్లు మీరు వాటి చుట్టూ తిరిగితే ఈ దేవతల చుట్టూ మీకు తెలియకుండానే దేవతలను పూజిస్తున్నారు అది పాతని గతించ కృతమైనవి కాబట్టి ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఉన్నాయి ప్రతి నెల ఒక దేవత కర్పించబడింది మీకు తెలుసా ఆశ్చర్యం ప్రతి సంవత్సరం ఒక దేవత కర్పించబడింది ఈ సంవత్సరం ఒక దేవత కల్పించబడింది మీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఉగాది రోజు తెలుస్తుంది ఏ దేవతను వాడు చెప్తా టీవీలో ఈ సంవత్సరానికి ఒక పేరు పెడతారు పెట్టి ఈ సంవత్సరము ఆ పేరు అప్పుడు నువ్వు అర్థించారు ఈ సంవత్సరం ఒక పేరు పెట్టినట్టే మనం సరే టూ అంటే టూ అది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కానీ ఈ సంవత్సరం ఒక పేరు పెట్టింది ఉగాది రోజు వాడు చెప్తా టీవీలో ఇదేదో సంవత్సరం అని దానికి ఒక దేవత పేరుంటది అట్లనే ప్రతి సంవత్సరం ఇప్పుడు చైనీస్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అంటారు డ్రాగన్ అంటే గట సర్పం బైబుల్లో ఉంది అంటే టూ అనేది ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అంటే వాడు వాడి దేశంలో వాడి సంవత్సరానికి ఒక పేరు పెట్టినాడు అట్లా ప్రపంచం అంతటా నెలకి ఒక దయ్యం ఒక సైతాన్ని పేరు పెట్టుకున్నారు దినానికి ప్రతి రోజుకి ఒక సైతాన్ని పేరు పెట్టుకున్నారు అందుకు మనం వాటిని పాటించద్దు మళ్ళీ నువ్వు ఎట్లా పోతు సండే స్కూల్ కి నువ్వు ఎట్టబోతావు మీ ఆఫీస్ కి నీకు డేట్ తెలియకపోతే నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు బర్త్డేస్ అవి దినంలే కదా దినంలో ఆచరించదు అంటే స్పెషల్గా ఏ దినాన్ని ఆచరించద్దు బర్త్డేస్ అని యానివర్సరీస్ అని ఇవన్నీ మనం చేసేది క్రిస్టియన్సే చేస్తారు ఇవి అనిల ఆచరణలు మొదటి నుంచి కూడా అందుకు మీరు చేయొద్ద మీరు అనిల ఆచరణలు పాటిస్తే మళ్ళా తిరిగి మీరు అనిలైపోతారు అందుకు నేను భయపడుతున్నా అంటాడు ఈశ్వల్ ఫైల్ అర్థం జరిగిందా లేదా ప్రభు పుట్టే టైంకి ఈశ్వర్ఫ్లందరూ అనిల్ అయిపోయారు రెండో కుటుంబాలు దేవుణ్ణి నిండు మనసు సేవిస్తున్నాయి జకరియా కుటుంబము జకరియా ఎలిజబెత్ కుటుంబము యోసేపు మరియాల కుటుంబం తగ్గిన కుటుంబం అన్ని విగ్రహారదీకులు అయిపోయారు అందుకే దేవుడు ప్రభు ఏ కుటుంబంలో ఏర్పరచుకున్నాడు మరియా గర్భంలో ఏర్పరచుకున్నాడు ఎందుకంటే మరియా ఎలిజబెత్ కుటుంబాలే వాళ్ళు పరిశుద్ధంగా అయిన మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి విగ్రహార దీకులు అంటే ప్రభు పుట్టేటైకి మెసే పుట్టే క్రైస్తవ సంఘం అంటే ఇస్ అందరూ విగ్రహారదీకులు అదే మళ్ళా ఈ గ్రంథాలు మనం అది చివరి అధ్యాయం ప్రాణంబందంకొచ్చినప్పటికీ వాళ్ళందరూ అట్లా తయారైపోయారు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే యుగ సమాప్తిలో ఆయన ప్రేమను నిజంగా కనుగొనునా మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనున్నా మనుషులైన ప్రేమ ఉంటుందా రక్షణ అనుభవం పోగొట్టుకున్న క్రైస్తవ జీవితం లాగుంటది అందరూ హత సాక్షులై గొరపిల్ల రక్తంలో వాళ్ళ వసాలను ఉత్తుక్కుని తిరిగి రావాల్సి వస్తుంది అదే ప్రవచనం యుగ సమాప్తిలో జరిగేది అదే కాబట్టి నీకు ఇంకా సమయం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవు ఎందుకు దిక్కుమాలినవు దిక్కు అంటే చెప్పండి ఎవరన్నా డైరెక్షన్ గమ్యం దిక్కుమాలిన వాడవంటే నీకు గమ్యం లేదు నువ్వు మార్గం పోగొట్టుకున్నావు నేనే మార్గము సత్యము జీవము ప్రభుని పోగొట్టుకున్నావు అందుకే నువ్వు దౌర్భాగ్యుడవు నీకు దిక్కు లేదు దిక్కు అంటే డైరెక్షన్ లేదు మార్గం లేదు దరిద్రుడవు నువ్వు ఎంత ధనికునివైనా గాని ఎంత రిచ్ ఫెలో అయినా గానీ ఆత్మీయ దృష్టితో చూస్తే నువ్వు దరిద్రుడవే గ్రుడ్డి వాడవు ఆయన సత్యాన్ని గ్రహించని స్థితిలో ఉన్నావు దిగంబరుడవు ప్రభుని ధరించుకోవాలా మెట్టుకు క్రిస్తుని ధరించుకున్నాడు అన్నాడు వాళ్ళు ధరించుకోలేదు ప్రభుని విడిచిపెట్టారు కాబట్టి దిగంబరులు వాళ్ళు అవన్నీ నువ్వు ఎరగక నేను ధనవంతుడను దేవుణ్ణి సమృద్ధిగా ఆశ్రయించి నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆస్తి అంతస్తులు ఇచ్చాడు మంచి కుటుంబం ఇచ్చాడు మంచి పిల్లలు ఇచ్చాడు వాళ్ళు ఫస్ట్ క్లాస్ లా పాస్ అవుతున్నారు నాకు ఇది ఇచ్చండు నాకు అది ఇచ్చిండు అని నువ్వు ఉన్నావు వాటిలో సమయం గడుపు ఈ సమయాన్ని గడుపుతున్నావు మనం దేవుడు బాగా ఆచరించండి బ్రదర్ నాకు అప్పుడు లేదు ఇది లేదు అది లేదు నాకు అప్పుడు అప్పుడు నాకు ఎప్పుడు నాకు అప్పుడు రోగం ఉండే రోగం తీసేసేడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చిండు అప్పుడు అన్ ఇంప్లాడ్ నాకు ఉద్యోగం ఇచ్చిండు కుటుంబం ఇచ్చిండు పిల్లలు బాగా ఎదుగుతున్నారు అంత బాగుంది దేవునికి వదనాలు నువ్వు ధనవంతుడి ఫిజికల్ గా ఫిజికల్లీ రిచ్ స్పిరిచువల్లీ పువర్ నిను ధనవంతులను ధన వృద్ధి చేసుకొని ఉన్నాను అంటే నువ్వు డబ్బు సంపాదించుకున్నావు బాగా నాకేమి కొన్ని చెబుకొను చేసుకొని అగ్నిలో కుటుంబంబడిన బంగారంను నీ దిశ సిగ్గు కనబడినట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములను నీ దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొక్క కొనుక్కొని నీకు బుద్ధి కొనుక్కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నీకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు నువ్వు బుద్ధి తెచ్చుకో నేను ప్రేమించవారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గొప్ప జనాన్ని ఎందుకు శిక్షిస్తారంటే ఆయన ప్రేమ గొప్ప ఎందుకు హతసాక్షులు ఆయన ప్రేమ ఇప్పుడే అర్థమవుతుంది మనకి ఎందుకు శిక్షిస్తారు తన బిడ్డలంటే వాళ్ళు నశించిపోతారు లేకపోతే ఆయన శిక్షించకపోతే శాశ్వతంగా నరకానికి పోతారు అందుకే పవన్ అంటున్నారు మీ గురించి నేను కష్టం వ్యర్థమైపోతేద్దేమో మీరు అన్ని దినాలు పాటిస్తూ మీరు అనుల కలిసిపోతారేమో దినం లో పాటిస్తూ అనిలో పాటించాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు వాడిని ఇంటికి పిలిస్తే వాడు వాడిని నువ్వు ఆచారం పాటించాల్సి వస్తుంది వాడి వాడి దినాలకు నువ్వు దినాల్సి వస్తుంది తిని క్రమేణా ఏమైపోతావు వాడిలాగా తయారైపోతావు అన్ని సమానమే ఏం పర్లేదు అందరితో కలిసి మూషన్ నెట్వర్కింగ్ రిలేషన్షిప్స్ అన్ని ఇంపార్టెంట్ అని సమర్థించుకొని నువ్వు వాడి ఆచారాలు పాటించి నువ్వు అనిలలాగా కలిసిపోతావు నువ్వు ఇతర నుంచి వేరుగా ఉండి జీవించమైనా అందుకే దాని నుంచి త్వరగా బయటికి రాకపోతే దాని బట్టిన దుస్థితి నీకు పడుతుంది అన్నాడు యుగ సమాప్తిలో ఇది జరగబోతుందన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నా ఖచ్చితంగా వీళ్ళని శిక్షించబోతున్నాడు గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటే అంతకుముందు పొందలే నువ్వు పొందిన అనుకుంటున్నావు కానీ పొందలే నువ్వు బొమ్మలని వీటన్నిటిని తెచ్చుకొని ఆరాధించడం వలన నీ మారు మనసు పోయింది నువ్వు అన్నింటి తయారైనవు కాబట్టి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపు నద్ద తట్టుచున్నాను ఆయన సమీపం గుండు నువ్వేమో లోపల పాటలు పాడుకుంటున్నావు వర్షింపు చేసుకుంటున్నావు గిటార్స్ వాయిస్తున్నావు పెద్ద స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకుంటున్నావు ఆయన బయట ఉన్నాడు ఇదే క్రైస్తవ సంఘానికి అర్థం కాని లోపాల పాటలు పాడుకుంటా గంటలు గంటలు వర్షింపులు చేసుకుంటా ఉపాస ప్రార్థనలు ఏవేమో చేస్తున్నారు ఆయన తలుపు బయట ఉన్నాడు తలుపుపై తింటే నువ్వు లోపలేం చేస్తున్నావు ఇది ఎవరికి అర్థం కాదు కానీ నీకు అర్థం కనీసం ఆయన బయట ఉన్నాడు కాబట్టి నువ్వు ఉంటావా బయట ఉంటావా నా ప్రభువు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను తీర్మానించుకున్నవే ఆయన ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతాని తీర్మానించుకున్నవే నీ వాక్యం ప్రకారం బయట ఉండాలా లాగా లోపల ఉంటే ఆ దినం నువ్వు ఖచ్చితంగా మరణం నో డౌట్ అందులో సరే దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థిద్దాం పరిశుద్ధుడేవ వదనాలనైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండినైనా మీరు ఈ విషయాలన్నీ మాకు బయలుపరిచినట్టు అండి ఇది కేవలం మీ వల్ల కలిగింది నేను విశ్వసిస్తున్నాం ప్రభు ఇది మనుషుల వల్ల కలిగింది కానీ కాదు ఇది మనుషుల వాళ్ళ అది నిజంగా జరగదు ప్రవ్వా ఇది మీ వలన కలిగిందని మేము విస్తనం కాబట్టినైనా దాన్ని మేము నిండు మనసుతో స్వీకరించి దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించినట్టు సహాయపడండి ప్రవ్వ మేము ఇవి మర్చిపోకుండా మా హృదయాల మీద రాసుకొని వాటిని ఎమరు వేసుకోవాలి ఎందుకంటే యాకోబ భక్తులు అన్నాడు తండ్రి యుగ సమాప్తిలో అందరూ వాక్యాలు విని మర్చిపోతారని ఎవరు వాటిని జ్ఞాపకం చేసుకోడన్నాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ హృదయంలో వాక్యం లేదు కాబట్టి మీరు వాళ్ళ హృదయంలో లేరు ప్రవ్వా మేము అట్లా ఉండడానికి వెళ్లేదు ప్రాబ్ మేము వేరుగా ఉండి జీవించాలి ఎందుకంటే యాకోబ్ లో మేము ఒక పోర్షన్ స్పెషల్గా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సకల గోత్రంలోంచి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా సకల ప్రాంతంలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చుకున్నారు ప్రాబ్ మీ సన్నిధికి దాన్ని బట్టి మీకు ఎంతో వందాలు ప్రవ్వ మీ ప్రాణం సైతం మా సమర్పించిన ఆయన మమ్మల్ని మీ బిల్లుగా స్వీకరించిన కాబట్టి ప్రవ్వ మేమేమిచ్చి కూడా రుణం చెల్లించుకోలేం తండ్రి మా జీవితకాలము మిమ్మల్ని స్తిస్తాం స్మరిస్తాం వేరే ఒక ఏసుని మేము వెంబడించాం వేరే ఒక సువార్తని మేం ప్రకటించాం వేరే ఒక ఆత్మని మేము పొందుకోం లేఖనంలో ప్రకారం మా పాపముల నిమిత్తమే మరణించి సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం మూడవనాడు తిరిగి లేచిన ఆ యేసునే మేము మెంబడిస్తున్నాం ఆ యేసునే మేం ప్రకటిస్తున్నాం బ్రవ్వ అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరి కనుగొరించి ప్రతి బ్రదర్ ని ఆశ్రించి మీరు సాక్షులు పెట్టుకుని మీరే మహిం పొందమని వారి చెట్టు దహి చని ప్రతి చీగడ్డి దురాత్మ అందక మంత్రశక్తులను యేసుక్రీస్తు నామం పాతలంలో బంధించమని రాను యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్